స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందాలి సయ అబ్రహాం నిశాక్ గొప్ప దేవ నిన్నీ నిరంతరం ఏకరీపున దేవ మహాగరుడ మహోన్నతుల సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధుల పరిశుద్ధుల పరిశుధుల నికే స్థుతులు స్తోత్రం స్తోత్రమైన గొప్ప దేవానికి ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడైన మీ మన సజీల నిలబెట్టుకున్నారు ఆయన దివారాత్రములు మమ్మల్ని కాచి కాపాడి మీకు నూతనమైన కురపత్వము నింపి బలపరిచి నడిపించిన విధాన్ని బట్టి నీకు వందలాస్తాయా మంచి ఆరోగ్యాన్ని మనకు మంచి శక్తిని బలాన్ని అనుగరించినారు ఉద్యోగ స్థానం అంతట్లో ప్రభావం సమాధానం అదిరించినారు ప్రతి దశలో ప్రభావం మీరు మాకు సహాయకలుగుతానికి నీకే వందనాన్ని చెల్లిస్తారు నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి సమస్త మహిమ ప్రభావములు మహాతేజస్సు మహా ఈశ్వరం ఈ యుగంలో నీకే కలుగురు హలయ్య నా తండ్రి నా దేవ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ యొక్క సన్నికృష్ణం ప్రభావ మీరు మధ్య మాట్లాడండి మా జీవితాలు సరి చేయని ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మీకు అనుగ్రించండి పరలోక్యాని చక్కనింపండి మీ వాకింగ్ని సంపూర్ణ మీ బాలపడాలన్న సహాయపడిని రానబడి త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయని ప్రభావ ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ అభిషేకం మీరు నడిపించండి నా దేవ నా ప్రభా పాటల ద్వారా మైంపు వాకింగ్ మాట్లాడి నేను మన ప్లే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామూన్న ప్రాధీక్ష అనుకుంటుంది ఆమె ఏసయ్యా నీ కృప లేనిదే నేను నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా ఏసయ్యా నీ కృపణాకు చాలయ్యా నీ కృపలేనిదే నేపకు కలినయ్యా నీ కృపలే ని క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను ఈసయా నీ కృపలే ని క్షణము నీ దయలే నిక్షణము నేను హింఛలేను ఏకృపణయా నికృపలే నిరే నే వ్రతుకలియాపణాచాలయ్యా నికృపలే ని్రతుకలియా మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాధురి చూపి నీ రూపనిచ్చావు మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా నీ రూపమిచ్చావు మహిమలు మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృపా మహిమను పొంద మహిమగ మాచింది కృపా ఏ సయ్యా నికృపణే నిదే నేవ్రతుకలనయా ఏ సయ్యా నికృపణు చాలయ్యా నికృపలే నిదే నేవ్రతుకలనయా కృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హింఛలేను ఏసయా నీ కృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హింఛను ఏసయా ఏసయ్యా నీ కృపణా చీ కృపలే నిదే ్రతుకలీలయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆడుకున్నావు ఆజ్ఞీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి మున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు నాశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా నాశతీరా ఆరాధన చేసే ఆదృష్టమిచ్చింది కృపా ఏ శయ్యాని కృపణకుచాలయా నికృపలే నిదే నే వ్రతుకళీనయా ఏ శయ్యాని కృపణకుచాలయా నికృపలే నిదే నే వ్రతుకళీనయా నీ కృపలే ని క్షణము దయలే ని నేను హించలేను ఏ సయా నీ కృపలే ని క్షణము నిదయలే ని నేను హింఛలేను ఏ సయా ఏ సయ్యా నీ చాలయ్యా నీ కృపలే నిదే ్రతుకేన ఏ కృపణు చాలయ్యా కృపలేదే బ్రతుకలే థ్యాంక్ యూ సిస్టర్యా థ్యాంక్ యూ బ్రదర్ స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లి ఏ నాదుని మేలులు తలంచి ఏ సునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచీ దీవారాత్రములు కంటిపావలే కాచి దయగల స్ముతో బ్రోచి నడి పింఛితివీ దయగల స్ముతో బ్రోచి నడి పింఛితివీ స్తోత్రం చెల్లి స్తుం చెల్లి డందకారములో కన్నీటిలో ఎలలో గాడందకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియకా బలపరచితివి కృషించి కో కృపల తుబల పరచితివీ స్తోత్రం చెల్లిమో స్తు స్తోత్రం చెల్లితుో సవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నుందా శుద్ధాత్మను సంపూర్ణ శుద్ధి నుందా శుద్ధాత్మను స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము ను మార్గములో పలుశోధనలు రాగా సీయోను మార్గములో పలుశోధనలు రాగా శాతాన్ని జయించుటకు విశ్వాసము చితివి సతాన్ని జయించుటకు విశ్వాసం చితివి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుమో సిలువను మోసుకుని సువార్తను చేపట్టి సిలువను మోసుకుని తను చేపటి ఏసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివిసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లితము స్థుతి స్తోత్రం చెల్లించము మరణయాడ దరణయాద పడ ద ప్రభు యసుల్ స ప్రభుయేసుకే హెల్లు స్తోత్రం చెల్లింపుమో స్థుతి స్తోత్రం చెల్లింతుని మేలులు తలంచి ఏ సునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతు స్తి స్తోత్రం చెల్లింతుమో అలలుయా ఈ రోజు మన మధ్య ఉన్న దిలీప్ బ్రదర్ ఈ రోజు మన తోటి వాక్యం షేర్ చేసుకుంటున్నారు దిలీప్ బ్రదర్ మీరు వాక్యం చెప్పరు ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడన్న అందరికి అంటే నేను వాక్యం చెప్పక ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను అది దేవుడు ఎందుకో నాకు కొన్ని దినాల నుంచి చెప్దాం అనుకున్నాను మళ్ళీ ఎరే వాళ్ళ వాక్యం మళ్ళీ మనం డిస్టర్బ్ అవ్వద్దు మనకు వచ్చినప్పుడు మనం దేవునికి చెప్దాము మన సమయంలోనే ఆయనకి మన పట్ల చేసింది ఆయనకి స్తోత్ర స్థితులు మనం చెల్లిద్దాము ఆయనకి సాక్ష్యం చెప్దామని నేను ఈ రోజు దేవుడు నాకు ప్రేరేపించిండు ఆ కాబట్టి నేను సాక్ష్యం పంచుకున్న తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను యాక్చువల్లీ నేను చిన్నప్పుడు అంటే మా బాబు అంతా చిన్న వయసులో నేనంట ఇక్కడ తిరుమలగిరి ఉంది తిరుమలగిరి కొంచెం అక్కడ బావిలో పడిపోయినానంట నేను చిన్నప్పుడు ఎంత చిన్న పిల్లవాడిని బావిలో పడిపోయినాను అంతా మునిగిపోయినాను ఉట్టి ఎంటుకలు కనిపిస్తున్నాయంట ఇంకా మా పెదమ్మ వాళ్ళు బంధువులు వచ్చి ఆ బావి దగ్గర నుంచొని చూస్తా ఉన్నారంట నేను పడిపోయింది కానీ ఎవరు ఏం చేయకుండా సైలెంట్ గా ఉన్నారంట అయితే ఇంకా మా అమ్మ వచ్చి అంతన ఆమె దూకి ఎట్లా పట్టుకొని లేపిందంట నన్ను ఆ బావిలో నుంచి కాబట్టి ఫస్ట్ దేవుడు నన్ను ఆ యొక్క చిన్నప్పుడు ఆ యొక్క బాల్యంలో ఒకటి రెండు సంవత్సరాల వ్యవధిలో అప్పుడే నన్ను సాతాను ఆ యొక్క నీళ్ళల్లో మింగాలని చూసిండు కానీ తండ్రి ఆ దినం నన్ను కాపాడిండు అది దేవునికి ఒక స్థుతులు స్తోత్రములు వందనాలు ఇంకొక సాక్ష్యం ఏంటంటే తర్వాత పరిశుద్ర బ్రదర్ నేను చిన్నప్పుడు ఇట్లా చిన్న పిల్లలం కదా మామూలుగా అప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అప్పుడు చెత్తకొండిలో ఉంటే మేము మామూలుగా చెత్తకొండిలో అట్లా తిరుగుతా ఉండేవాళ్ళం మీ అయితే రెండు కొబ్బరి బొండాలు ఉన్నాయి అవి ఎందుకు అక్కడ నేను తెలియదు కాకపోతే అవి నేనే తీసుకొచ్చినాను తీసుకొచ్చినప్పుడు నేను తిన్నాను పరిశుద్ధరావు బెదర్ తిన్నాడు కాకపోతే అవి అట్లా అమ్మ వచ్చి కొట్టబోతుంటే నేను పరిశుద్ధిరావు బెదర్ మీద అబద్ధం చెప్పినాను అప్పుడు చిన్నప్పుడు అప్పుడు అది తిన్న తర్వాత నాకు జ్వరం వచ్చేసింది ఆ కొబ్బరి బండలో ఏముందో ఆ చెత్తకుండిలో ఎట్లా ఏమో తెలియదు అవి నేను తిన్నాను ఒకటే కాల్ అన్ని ఇట్లా స్వచ్ఛం అయిపోయినట్టు అంతా ఆ దినం కూడా దేవుడు ఆల్మోస్ట్ మరణ స్థితికి వెళ్తుంటే అప్పుడు కూడా మా అమ్మనే అప్పుడు ప్రార్థన చేసి నన్ను ఆ దినం కూడా దేవుడు కాపాడిండు తర్వాత నేను సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ దాని ముందు ఒక ఇంట్లోనే ఉన్నాను అట్లా మా ఊరు విక్రాలపేట గ్రామము అయితే ఏట్లో నీళ్లు బారుతా ఉన్నాయి ఏరు వచ్చింది అప్పుడే వస్తుంటే అందరూ ఈతకి వెళ్తున్నారు నన్ను రమ్మన్నారు నేను వెళ్ళాను వెళ్ళి నేను మ్యాక్సిమం ఏది రిస్క్ చేయను నేను దరెమ్మిడ అంటే లోతుకి వెళ్ళకుండా దరెమ్మిడ మునుగుతుంటే వేరే అన్న వచ్చి ఢిల్లీ నన్ను నన్ను ఢిల్లీ ఢిల్లీ అని పిలుస్తుంటారు అట్లనే ఢిల్లీ రాపోదాం అని చెప్పి వాళ్ళు లోతులో మునుగుతున్నారు తీసుకెళ్ళి తీసుకెళ్ళి వదిలేసిండు నాకు ఇంకా కాళ్ళు అందలేదు మునిగిపోతున్నా ఇంకా ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్న టైంలో ఎవరో ఒక అన్న వచ్చి నన్ను లాగి బయట పడేసిండు లేకపోతే ఆ దినము ఆ నీళ్ళలోనే కొట్టుకుపోయేవన్నీ అట్లా ఫస్ట్ బావిలో నుంచి తప్పించిండు తర్వాత ఆ కొబ్బరి బాండా నుంచి తప్పించిండు మూడు వచ్చి ఆ నీళ్ళలో గుండంలో పడిగిపోయాను మునిగిపోతున్నాయి ఇంకా నీళ్ళన్నీ నోట్లో పోతున్నాయి తీసుకొని వదిలేసిండు ఆ చౌదరి ఎవరు ఆ బ్రదర్ నన్ను లాగి ఆ రోజు బయట లేకపోతే నా జీవితం అదైపోయేది దాని తర్వాత సెవెంత్ క్లాసు సెవెంత్ క్లాసు నేను ఎగ్జామ్స్ రాసి ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా అని ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వద్దామని అనుకుంటే ఒక బ్రదర్ వచ్చిండు నాతోటి సావాసు గారు వచ్చి ఇట్లా మా తాటికేళ్ళకి వెళ్దామని చెప్పి పిలిచిండు అయ్యో నేను ఈ రోజు రాను నాకు పనులు ఉన్నాయి సాయంత్రం ప్రయాణం ఉందని చెప్పాను కానీ ఆ బ్రదర్ వచ్చి రమ్మంటే పోయినా ఆయన ఏమో చెట్టు నేను ఏమి రిస్క్ చేయను ఎందుకంటే నాకు చెట్లు ఎక్కడం ఇది రావు అన్నట్టు అంటే ఈత రాదు చెట్లు ఎక్కడం రాదు నేను తెలిసిందైతే ధైర్యం చేసే వెళ్తా తెలియదు నేను బాగు కానీ వాళ్ళు బలవంతం పెట్టలేకి పోయినాను ఆ నెలలోకి అట్లానే వాళ్ళు బలవంతం పెడితే పోయినాను ఇక్కడ కొబ్బరి నీళ్ళ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అతని పేరు యహోను ఆ నా తోటి సేవకుడు ఆ యహోను చెట్టేకి తాటి మట్లన్నీ కొడుతుండు నేనేం చేస్తున్నానంటే తాటి పక్కనేస్తున్నాను ఇంకా తను మంచిగా తాటి కోసుకొని వచ్చిండు అప్పుడే ఏరు వచ్చిందనమాట మా ఊర్లో నా చిన్నతనంలోనే వచ్చింది కానీ ఇప్పుడు అంతట ఏరు కూడా నేను రాలేదు నా కళ్ళు ఇంతవరకు చూడలేదు కానీ ఆ ఏరు వచ్చింది ఇంకా రాకపోకలు కూడా లేదనమాట ఏరు వస్తే అప్పుడే బ్రిడ్జి కొత్తగా పడింది స్టార్టింగ్ లేదు ఇంకా అక్కడ ఒక రూమ్ ఉంది మంచిగా తాటి ఇద్దరం తీసుకొచ్చుకున్నాము ఆ రూమ్ దగ్గర విశాలంగా ఉంది మంచిగా ఇసుక కానీ అంతా మంచిగా ఉంది చెట్లు గిట్లు ఏమీ లేవు ఆ తాటి గలలో పెట్టుకొని మేము ఇట్లా తూర్పు అటు అటు తిరిగి ఇంకా ఈ తాటి గల నాకు కావాలని నేను అంటే మంచికాయలు నాకు కావాలని అతనేమో నాకు ఇది కావాలని మేమిద్దరం ఇట్లా పోట్లాటలాడుకుంటున్నాం అంట ఒకటికి నాకని మధ్యలో సౌండ్ ఒక రొప్పుతున్నట్టు బుస కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది అయ్యో ఈ సౌండ్ ఏంది బుస కొడుతుంది ఏందని నాకు అర్థమే కాలేదు ఏంది నువ్వు ఇంతలో ఉన్న రోపుతున్నావు ఏంది నేను రోపట్లేదు ఏమొస్తుందని వెనక్కు తిరుగు చూస్తే ఎంత పెద్ద అది పసుపు కలర్లో ఉంది ఆ సర్పం నాకు అది రూపం ఇప్పుడు కూడా గుర్తు నాకు పసుపు కలర్లో ఉంది సర్పము అది ఒక్కసారిగా నా ఎడమ చేతికి కాటైపోయింది కానీ ఏమో తెలియదు ఆ దినము ఎవరు నెట్టారో సడన్ గా నన్ను పక్కకు నెట్టేసిండ్రు అసలకి అది ఎంత ఫోర్స్ గా కాటైపోయిందంటే అంతే ఫోర్స్ గా కూడా నన్ను ఒక మనిషి ఇట్లా బయటకు నెట్టేసినట్టు నెట్టేసిండ్రు అక్కడ ఎవరు లేరు అసలకి దేవుని కృప తండ్రి కృప కాకపోతే ఆయన నన్ను అంటే అప్పుడు తండ్రి నన్ను అది అది నాకు ఇప్పుడు కూడా ఆ సర్పమే కాటేస్తే అక్కడ వాహనాలు లేవు ఎవరు లేరు నా పరిస్థితి నా నా కాలం అంతటితో ముగిచ్చిపోయేది ఆ బావిలో దాపించండు నీళ్ళలో దప్పించండు తర్వాత ఆ కొబ్బరి నుంచి దప్పించండు తర్వాత ఈ సర్పము అది కాటేస్తే ఆ కాటుకి ఆ కొబ్బరి నీళ్ళలో నురుగు ఇట్లా వాటర్ లాగా పైకి వచ్చేసింది అంత కసి మీద అది కాటైపోయింది అసలకి నాకు ఇప్పుడు కూడా అది ఇంకా అది కాటేస్తే నాతో ఉన్నవాడేమో ఆ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళిపోయిండు నేనేమో పరిగెత్తుకుంటా వచ్చా వచ్చి మా నాయనమ్మ వాళ్ళందరూ ఇసుక ట్రాటర్లకి ఇసుక నింపుతా ఉన్నారు వచ్చి పెద్ద గుంటలో ఉన్నారు ఆ గుంటలో అంతరం వాళ్ళ దగ్గర వచ్చి పడిపోయినా ఇంకా వాళ్ళందరూ వచ్చిండ్రు ఏమైంది ఏమైందంటే ఇట్లా పాము దొరుకుంటా వచ్చిందని చెప్పితే మా నాయనమ్మ వాళ్ళందరూ తీసుకొచ్చి అందరూ చూస్తే అది ఆ చెట్టు దగ్గర నుంచి అది వచ్చింది ఆ కానీ నాక అర్థం కాదు ఏంటంటే అది కాటేయాలనుకుంటే సడన్ గా వచ్చి కాటేసి అది నేను ఏమయ్యేదో ఏమో కానీ అది కాటయకుండా ఆగిరు రొప్పుతా అది ఒక్కసారిగా నేను చూసినప్పుడు కాటైపోయింది కానీ దేవుడు ఎవరు అసలుకి అది నాకు అప్పుడు తెలియదు అంటే నేను చిన్నతనం నుంచి నేను ఎప్పుడు చర్చిస్కి పోను పండగలకు కూడా పాస్టర్లు పిలిచేవాళ్ళు నన్ను కానీ నేను ఎప్పుడు చర్చిలకు వెళ్ళేవాడిని కాదు నాకు వాళ్ళు ఇప్పుడు కూడా అడుగుతా ఉంటారు కానీ పాస్టర్లు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఆ దినం ఎవరు నన్ను తప్పించండు అంటే నా తండ్రే దప్పించండు ఆయన ఎందుకంటే ఆయన నా పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి మళ్ళీ ఒక స్త్రీ విషయంలో కూడా నేను పాపంలో పడిపోయినప్పుడు నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో వాళ్ళంతా నన్ను తలుచుకుంటే చంపేయొచ్చు నన్ను వాళ్ళతో పాటే నేను ఒక ఎడారి లాంటి ప్రదేశాలకి వెళ్ళిన వాళ్ళు తలుచుకుంటే నన్ను చంపొచ్చు కానీ కానీ ప్రభు తండ్రి నన్ను తండ్రి అక్కడ ఆ ఇసుక వాళ్ళతో వెళ్ళిన వాళ్ళకి తెలియదని నాకు తెలియదు కానీ నేను వెళ్ళినాను వాళ్ళు తలుచుకుంటే నన్ను అక్కడనే ఇసుకలోనే చంపి పాతి పెట్టవచ్చు ఎందుకంటే ఆయన నేను తప్ప అక్కడ కూడా ఎవరు లేరు ఈ ఇసుక దగ్గర ఎవరు లేరు అక్కడ కూడా దేవుడు తండ్రి తర్వాత పాడైపోయినాను ఆ జీవితం ఇంటర్మీడియట్ లో దాన్ని తిరిగి తిరిగి చేసిండు తర్వాత మళ్ళీ జాబ్ల విషయంలో నాకు పెళ్లి కాలేదని వీడికి పెళ్లి కాదు వీడు బ్రతికింతే మా తండ్రి అనేవాళ్ళు నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినా నేను అందరూ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఏదో ఒకటి చెప్తారు కానీ నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళలేదు జాబ్ రాలేదంటే నాకు ఇంగ్లీష్ రాదు నాకు అది రాదని నేను ఫ్రాంక్ గా ఇంకా వీడికి తెలివి లేదు జ్ఞానం లేదు అని అందరూ అది నాతో ఉన్న వాళ్ళు నా బాబాయిలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు అందరూ నన్ను చాలా మంది తిండి విషయంలో కూడా చాలా మంది అయితే వీడు ఎప్పుడు ఎందుకంటే తిండి నాకు ఆసక్తే కానీ నేను ఎప్పుడో దాన్ని దాచుకోనమాట నా హృదయంలో ఉండదు అందుకే చాలా మంది నాకు ఏదైనా చెప్పాలంటే భయపడతారు నీకు చెప్పినా ఏది నీ నోట్లో దాగదు నువ్వు అప్పుడేవో రియలైజ్ అయిపోయి ఎందుకో ఏమో కోపము కూడా ఎక్కువసేపు ఉంచుకోను ద్వేషము ఉంచుకోను ఎవరి కోపం వచ్చినా ఆ టైంలో కోపడతానేమో కానీ తర్వాత మళ్ళీ నేను ప్రశాంతంగా సమాధాన అంత మళ్ళీ పీస్ఫుల్ వస్తుంది అంత కోపం వస్తుంది మళ్ళీ అదే విధిగా సమాధానము దేవుడు ఎందుకో నాకు అర్థం కాదు అట్లా పాము సర్పం నుంచి అక్క వాళ్ళ నుంచి ఆ బావిలో నుంచి దేవుడు తర్వాత జాబ్ లేక నేను రకరకాలుగా సూసైడ్లని ఎట్లాంటిలో ఉన్న టైంలో మనోజ్ బ్రదర్ రూపకంగా వాళ్ళు రూమ్ ఇవ్వడము తర్వాత మళ్ళీ వాళ్ళతో కొంత వివాదం రావడం తర్వాత దేవుడు మళ్ళీ అక్కడి నుంచి నన్ను ఖాళీ ఇట్లా నా జీవితం అవుతుంటే గత రెండు నెలల నుంచి మాత్రం ఇక్కడ నేను ఎక్కువ ఇద్దరికే నేను నా హృదయపూర్వకంగా వాళ్ళకి ఎంత స్థుతులు చెల్లించిన వందనాలు చెల్లించిన ఎంత ట్యాంక్స్ చెప్పినా ఈ ఇద్దరు వ్యక్తులకి నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను వాళ్ళకి మేలు ఒకరు నా తండ్రి నా ప్రాణ ప్రియుడైనా ఏసయ ఇంకొకరు వచ్చి నా ఆత్మీయ గురువు నా శిష్యు నా యొక్క చంద్రశేఖర్ బ్రదర్ వీళ్ళిద్దరి గురించి నేను ఎంత చెప్పినా ఎందుకంటే నన్ను మరణ మరణ స్థితిలో నుంచి నడిపించింది నా తండ్రి అయితే నేను ఎట్లా నడుచుకోవాలా ఎట్లా నన్ను అది ఆయననే స్వరం చంద్రశేఖర్ అన్నదారునే మాట్లాడించింది ఎందుకంటే ఈ గ్రూప్లోకి నేను రావడం చాలా రేరుగా వచ్చిన నేను అసలు నాకు ఎవరు తెలియదు ఈ గ్రూప్లో ఎవరు తెలీదు కానీ నేను వచ్చింది మూడు నెలల నుంచే పార్టిసిపేట్ కానీ మూడు నెలల నుంచే కానీ నలభై వేల సేవకులు ఉండాల్సిన ధన్యత నాకు ఈ మూడు నెలలో దేవుడు ఇచ్చిండు అది నేను తప్పుగా నేను ఎప్పుడు అహంతో చెప్పుకోను గర్వంగా చెప్పుకోను ఎందుకంటే అంత ఆసక్తి ఆయన విధానాలు సత్యము ఈ మూడు దినాల్లో కేవలం నేను స్వీకరిస్తున్నాననే ఒక పదం వాడడం వల్లనే నా జీవితంలో ఇంత గొప్ప కార్యం జరిగింది నేను గమనిస్తుంటా ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఎవరిని విమర్శించడం అని కాదు కానీ అన్న చెప్తుంటాడు కదా ఎవరైనా నా జీవితంలో నేను ఇది విశ్వసిస్తున్నాను ఇది స్వీకరిస్తున్నానని అనే ఒక్కరన్నా ఆ పదాలు వాడతారని నేను చూస్తుంటా కానీ ఎవరు వాడరు మన గ్రూప్లో కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆ పదాలు నేను వాడినాను వాడిన వల్ల నా జీవితం ఈ దినము ఇట్లా మారిందంటే అది స్వీకరిస్తున్నాను అనే ఒక పదము వాడడం విశ్వసిస్తున్నానని ఒక పదం ఎందుకంటే మనం స్వీకరించినప్పుడే అది మన హృదయంలోకి పోతుంది ఎట్లా హృదయంలో నువ్వు స్వీకరించనే పదం నువ్వు అది దాన్ని నువ్వు ఒప్పుకొని నువ్వు నోడుతోనే నువ్వు అనలేనప్పుడు దేవుని వాక్యం మన హృదయంలోకి పోదు మనం అనుకుంటున్నాం కానీ వింటున్నాము మనమంతా కరెక్ట్ కానీ మనలో ఇంకా చాలా బలహీనతలు ఉన్నాయి మన మాట తీరుల్లో కానీ ఎదుటి వారితో ప్రవర్తించే విధానంలో కానీ చాలా చాలా విధానాలు చాలా విధానాల్లో మనలో ఇంకా చాలా కరెక్ట్ గా అవ్వాల దేవుణ్ణి మనం పోలి నడుచుకోవాలంటే ఇంకా మనలో చాలా ఇంకా అభివృద్ధి రావాలా ఆ అభివృద్ధి అని నేనైతే అందుకే నేను ఈ నన్ను మరణ స్థితిలో నుంచి నన్ను ఇంతకాలం కాపాడి తండ్రి ఆ తండ్రి నాకు ఒక బోధకుడుగా అన్న రూపకంగానే నేను నమ్ముతాను ఎందుకంటే నేను అన్న రూపకంగా ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు వాక్యం రూపకంగానే చూపిస్తాను యహోసువా గ్రంథము యహోసువా గ్రంథము ఇది చూపించి నేను ఇంకా వాక్యం స్టార్ట్ చేస్తాను యహోసువా గ్రంథము రెండో అధ్యాయంలో ఇక్కడ ఏముందంటే ఫస్ట్ మన మనోజ్ బ్రదర్ చెప్పింది ఈ వాక్యం ఏంటంటే నూనె కుమారుడైన యహోసువ ఏగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా గోడను చూడడని వారితో చెప్పి క్షితిము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను వారు వెళ్ళి రహబాన్ ఒక ఏష ఇంట అక్కడ దిగగా ఇదంతా మన మనోజ్ బ్రదర్ మనకి ఈ వాక్యం షేర్ చేసిండ్రు ఈ యహోస్వా దగ్గర ఈ ఏగుల వారు ఒక మనుషులే వాళ్ళు పాత నిబంధనలో చూస్తే వీళ్ళు ఇద్దరు దేవుని బిడ్డలే ఆయన దేవుడు వాళ్ళకి ఆ యొక్క దేశాన్ని ఇస్తానని ఒక మనుషుల్లాగా పంపించిండ్రు వీళ్ళు ఆ ఏషు దగ్గరికి వెళ్ళినరు అంటే వాళ్ళొక మనిషిలాగా దేవుడు ఇక్కడ చూపిస్తుండో వీళ్ళని దేవుడు ఎక్కడ కొత్త నిబంధనలో చూస్తే ఇదే ఇద్దరిని దేవుడు ఏ రీతిగా ఆయన పోల్చి చెప్తుండో చూపిస్తానుండండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి మొదటి అధ్యాయము చూడండి యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చినము అక్కడ ఆ యొక్క వేగులు వారు ఎట్లా ఉన్నారు ఒక మనుషుల్లాగానే ఉన్నారు ఆ కాలంలో అది ఆ కాలం జరిగిపోయినాక కొత్త నిబంధనలో ఇప్పుడు యాకో భక్తుడు ఆ ఇద్దరు వ్యక్తులను ఏ రీతిగా సంబోధిస్తుండే చూడండి అటువలనే రహబాను వేష దూతలను చేర్చుకొని చూడండి ఇక్కడ రహబాను వేష ఇక్కడ ఎవరు చెప్తుండ్రు కొత్త నిబంధనలో యాకోబు భక్తుడు చెప్తుండ్రుడు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడ ఎట్లా కనిపించరు శరీరకంగానే ఉన్నారు వాళ్ళు మామూలు మనుషులాగానే ఉన్నారు ఆ యొక్క వేష ఇంటి దగ్గరికి వెళ్ళినారు వాళ్ళు అక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళను దేవుడు కొత్త నిబంధన గ్రంథం ఇది ఆయన యాకోబ భక్తుడు వాళ్ళ ఇద్దరు శరీరకంగానే వాళ్ళతో ఉన్నారు వేష దగ్గరికి చూడండి అటువలనే రహబాను వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివే పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంత్రురాలను ఎంచబడను కదా చూడండి ఈమె వేశ్య కాని ఈమె క్రియ చేసింది ఎవరిని ఆ యొక్క వేగుల వారు ఆమె దూత అని ఇక్కడ దేవుడు చూడండి ఆ ఇద్దరు అక్కడేమో మనుషుల్లా కనిపిస్తున్నారు ఇక్కడ దేవుడు కొత్త నిబంధనలు వాళ్ళిద్దరిని దేవుడు ఎట్లా సంబోధిస్తుండో ఆయన దూతల్లాగా సంబోధిస్తున్నాడు కాబట్టి మనలో కూడా తెలియదు మనము శరీరకంగా ఉన్న మనలో ఉన్న మనలో కూడా దేవుని దూతలు ఉన్నారు కానీ వాళ్ళు నువ్వు చూస్తే శారీరకంగా చూస్తే నీకు వాళ్ళు శరీరకంగానే కనిపిస్తారు నీ కళ్ళకి స్వస్థత వచ్చి నువ్వు చూస్తే వాళ్ళు నీకు ఒక కనిపిస్తారు కాబట్టి నేనైతే నేను ధైర్యంగా నా హృదయపూర్వకంగా ఎక్కడా నాకు అనుమానం లేదు అపనమ్మకం లేదు అవిధేయత అయితే అస్సలు లేదు నేనైతే చంద్రశేఖర్ మాత్రం నేను ఒక దూతగానే నమ్మిన నమ్మినాను కాబట్టి ఆయన చెప్పిన ప్రతి విధానాన్ని నేను స్వీకరిస్తున్నాను పాటిస్తున్నా ఎందుకంటే అది దేవుని నుంచి కలిగిన స్వరము కాబట్టి అది నేను లేకపోతే నేను ఇంకా రక్ష ఈ నేను దేవుళ్ళ వెళ్ళకుండా ఇంకెక్కడెక్కడో పాస్టర్లను ఇంకెక్కడో కలిసి ఉంటే నా జీవితం ఇట్లా అయిపోయేదో కానీ మన తండ్రికి ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళికలో నువ్వెక్కడున్నా అక్కడికి రావాలా అది ఆయన చిత్తం నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా నీ పరిస్థితి ఏదైనా నువ్వు ఏ శ్రమలు కలిగొన్నా నువ్వు ఏ ఐక్య విచారాలు కలిగి ఆయన ప్రణాళిక నీ పట్ల నా పట్ల మన పట్ల ఉంటే అట్లనే తండ్రి నా పట్ల ప్రణాళిక కలిగిండు ఇంత కాలమైంది ఈ గ్రూప్లో నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు ఈ మూడు నెలల కిందట అన్న దగ్గరికే దేవుడు నడిపించండు అన్న చెప్పిన ప్రతి నేను అందుకే ఎవరు చెప్పినా స్వీకరిస్తున్నాను ప్రకటిస్తున్నాను ఎందుకంటే అవి చేయడం వల్ల నా జీవితంలో మేలులు జరిగినాయి కాబట్టి నేను అన్నని ఒక మామూలుగా నేను ఎప్పుడు చూడలేదు ఒక దూతగానే నేను చూసినా ఎందుకంటే వా అన్న కూడా మనకి మామూలుగా మనిషిలాగా కనిపించొచ్చు కానీ ఆయనలో ఒక దూత ఉన్నాడు ఇప్పుడు ఆ వేగుల వారు కూడా ఆ యొక్క వేసకి ఎట్లా ఒక మనుషుల్లాగా కనిపించరు కానీ ఇక్కడ దేవుడు ఏం సంబోధిస్తుండో వాళ్ళిద్దరిని ఒక దూతలతో సంబంధ కాబట్టి మనలో కూడా దేవుని దూతలు ఉన్నారు అందుకే నేను రవి బ్రదర్ కి పరిశుద్ర బ్రదర్ ఎందుకు చెప్పానంటే మీరు మాట్లాడేటప్పుడు వినయంతో మాట్లాడండి బ్రదర్ వినయంతో దేవుని విషయం మాట్లాడేటప్పుడు వినయంతో మర్యాద పూర్వకంగా కృతజ్ఞత కలిగి మనం మాట్లాడాలా ఎందుకంటే ఎవరిలో దూత ఉందో కూడా తెలియదు కాబట్టి నువ్వు తెలియకుండానే నువ్వు దూచన చేస్తున్నట్టు అవుతుంది ఇప్పుడు రవి అంటే నా చిన్నయన కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు కాబట్టి ఓరే గిరి అని అంటుంటాడు పరిశుద్ర కూడా చిన్నప్పటి నుంచి కానీ నాకెందుకో మూడు దినాల కిందట దేవుడు ఈ విధానం నేర్పిండు ఎవరైనా కానీ వాళ్ళు సేవకులు ఎవరైనా కానీ ఎవరైనా మనము మాత్రం వినయముతో భయముతో వాళ్ళకి మర్యాద పూర్వకంగానే మనం సంబోధించాల రాగి అనే పదాలు ఇవన్నీ మనం వాడక ఇవి తగినవి కాదు పరిశుద్ధులకి తగినవి కాదు లోకానుసారంగా లోకానుగుణంగా లోకాన్ని ప్రేమించిన వాళ్ళకి ఇవి ఇవి కలిగి ఉంటే వాళ్ళ మనం పరిశుద్ధులము మనము తండ్రి పరిశుద్ధమైన గ్రూంపులో మనం ఉండబడిన వాళ్ళము ఆయన పిలుపుకు మనం లోబడిన వాళ్ళము ఆయన చిత్తము నెరవేర్చటకు మన పట్ల ఆయనకి ప్రణాళిక ఉన్నప్పుడు మనం ఎక్కడా దుష్టుడికి అది మన మాటలు కూడా చాలా పద్ధతిగా మాట్లాడాల ఎవరితో అనవసరమైన విషయాలు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు ఎవరిని కించపరిచే మాటలు మనం అసలు మాట్లాడొద్దు మన మాటల్లో చూసి కూడా ఎదుటివాడు సాక్ష్యం ఇవాళ ఎట్లా ఈ బ్రదర్ ఇట్లా మాట్లాడగలుగుతున్నాడు అని ఇట్లా మనం అవ్వాలి అది నేను రవిభేదరికి చెప్పినా ఈ దినం పరిశుద్ధ్రవిద్రికి చెప్పినా ఇప్పుడు నాకు దేవుడు ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఎందుకంటే మనలో మార్పు రావాలా తండ్రిని పోలి మనం నడుచుకోవాలంటే ఆయన ఎట్లా నడుచుకోండో అట్లా మనం నడుచుకుంటేనే ఈ అపవాదిని మనం గెలవగలం లేదంటే మనం గెలవలేం కాబట్టి నేనైతే ఈ యొక్క సాక్ష్యం విషయంలో నా హృదయపూర్వకంగా నాకు ఆయన ఏసైకి పాదాబి వందనాలు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో నన్ను ప్రేమించి ఆయన పాపినై ఉన్న నన్ను అసలకి నేను అనుకునేవాడిని ఒకసారి ఈ ఉగ్రత వస్తే నాకు రావాలి కదా నాలాంటి పాపష్టి ఎందుకంటే రక్షణ పొందినాను అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన జీవితము అలాంటిది నాకు రాకుండా నన్ను ప్రేమించి జాబులు లేనప్పుడు కానీ ఆయన మాధురి సిస్టరు చాలా మంది అంటారు నువ్వు రాజులాగా ఉంటావు నీకు అసలు ఏ టెన్షన్ ఉండదు ఏమో నాకు తెలియదు నేను అప్పుడు నమ్మేవాడిని కాదు నేను రాజునో ఎవో నాకు తెలియదు కానీ నిజంగానే ఆయన నన్ను మాత్రము ఆయన ఆయన విషయంలో నన్ను రాజుగానే పెట్టిండి అది నేను ఎలాంటి అనుమానం నేను పెట్టుకోదలుచుకోలేదు అందుకనే ఆయన కలిగిన యాజకత్వము ఆయన కలిగిన అది నేను పాటించాలని అందుకే ఆయనలాగా ఎట్లా అవ్వాలని నేను ప్రేరేపణ అవుతున్నాను అది ఎట్లా అవ్వాలంటే మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలా మనం మాట్లాడే విషయంలో కానీ ఎదుటి వారితో ప్రవర్తించే విషయంలో కానీ ఎవరిని కించపరచొద్దు ఎవరికి మనలో మచ్చ కూడా మనం చూపించొద్దు అట్లా మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలా కాబట్టి ఆ దేవునికే నా పాదాభివందనాలు నా ఏసైకే సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసై నీకే యుగయుగములు కలుగునుగాక నువ్వు నా పట్ల చూపించిన ప్రేమకి నువ్వు నా పట్ల చూపించిన జాలి దయ కనికరము కరుణకి నీకు నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను ప్రభావం అందుకే నా బ్రతుకు దినములంతా నీ భారం కలిగి నీతో నేను ఉండాలని ఆశపడుతున్నాను నా ఆశపడ్డ తానాన్ని తృప్తిపరిచే దేవుడు అది నువ్వు చేస్తావని నమ్మకం నాకు ఉంది అనుమానమే లేదు ప్రభా అలాగే ప్రభానైనా నీ సన్నిధిలో నా యొక్క దాసుడు ప్రభానైనా నీ యొక్క బిడ్డ ప్రభానైనా చంద్రశేఖర అన్న కూడా ప్రభా అందరి సమక్షంలో ప్రభాన హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ఆయనకి ఎంతగానో నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే సరైన విధానంలోకి నన్ను నడిపించిండి బోధించిండు కాబట్టి సత్యమైన మార్గంలోకి నన్ను నడిపించిండు కాబట్టి నా గురువుగా ఒక నేను ఒక శిష్యుడు ఆయనకి కాబట్టి గురువుకి కూడా నేను సన్మానించమన్న తండ్రి కాబట్టి ఆయనకు కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు వీళ్ళిద్దరికి మాత్రం నేను నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను నా తండ్రిని నా నా గురువుని ఎందుకంటే ఎందుకంటే ఈ లోకం అంతా ఎట్లా పడితే బోధలు ఎవరు లేదు కానీ మనల్ని దేవుడు ఎంత యోగ్యత ఇచ్చిండే మన చిన్న గ్రూప్కి ఆయన దూతగా మన మధ్యనే ఉండి మనకి ఇన్ని విషయాలు బయలుపరుస్తాడు నేనైతే ఒకసారి ఫీల్ అవుతా ఇంతకాలం అన్నతో నేను ఎందుకు ట్రావెల్ కానీ ఏదైనా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది ఎప్పుడు రప్పియాలో అప్పుడే రప్పిస్తాడు దేవుడు అట్లానే ఈ ఎండ్ టైంలో మూడు నెలల కిందటి నుంచి నేను నడిపించిండు ఆయనకైతే నేను ఎంత ఇచ్చినా నా రుణం నేను తీర్చుకోలేను అన్నకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం ఎఫస్సీలకు రాసిన పత్రిక చెప్పేసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం పరలోక మంది ఉన్న తండ్రి ఏసయ్యా వందనాలు ప్రభ తండ్రి నీకు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి నువ్వు కనికిరం తండ్రివి ప్రభ జీవం కలిగిన తండ్రివి ప్రభ నువ్వు న్యాయాధిపతి ప్రభ అందుకే ప్రభ నువ్వు దోషులను ఎప్పుడు నిర్దోషులు చేయవు నిర్దోషులను దోషులు చేయువు ప్రభ కపటం లేని ప్రేమ ప్రభ అనేది నిస్వార్థమైన ప్రేమ జాలి దయ ప్రభ అనేది నాయన ప్రభా నీ ప్రేమ కోసం ప్రభ నాయన నాయన ఆ ప్రేమనే మేము పొందుకోవాలా అని ప్రయాసపడుతున్నాం ప్రభా మా అందరికీ ప్రభా నువ్వు కలిగిన ప్రేమ నువ్వు కలిగిన జాలి నువ్వు కలిగిన దయ నువ్వు కలిగిన కనికిరము నాయన నువ్వు కలిగిన తగ్గింపు తత్వము సాత్వికము అవన్నీ మాకు అనుగ్రహించి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నీ స్వరం నాయన వినిపించి నిజంగా మమ్మల్ని భాగ్యులుగాను ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేయమని నజరేయుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాంత్రి ఆ మేన్ ఎపరిస్థితులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఫస్ట్ వచనం చదువుతున్నాను బ్రదర్ కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకునిడి చూడండి కావున మీరు ప్రియులు ఎవరికి ప్రియులు మనము ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళే కదా మన ప్రియులు మనము లెటర్ రాసినా కూడా ఎంత గౌరవంగా ఎంత మర్యాద లెటర్ రాస్తారు మనము పాత కాలంలో చూస్తే పోస్టుల్లో ఎట్లా రాస్తారు ప్రియమైన నా సహోదరుడికి లేదా ప్రియమైన పలానా వ్యక్తికిని అంటే ఎందుకు రాస్తామంటే వాళ్ళ పట్ల మనకి ప్రేమ ఉంది వాళ్ళని వాళ్ళంటే మనకి ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళని మనం అంత మర్యాద మనం లెటర్ రాస్తాం ఇక్కడ దేవుడు చూడండి ప్రియులైన పిల్లలను దేవుని పోలి ఎవరు దేవుని పిల్లలు ఇప్పుడు మనమంతా ఆయన బిడ్డలం కాబట్టి మనలో ఆయన ప్రియులం మనం కాబట్టి ఆయన మన తండ్రి ఏం మనకు చెప్తుండడు దేవుని పోలి నడుచుకొని అంటే తండ్రిని పోలి నడుచుకొనమని చెప్తున్నాడు మన తండ్రి ఎవరు మనకి ఏసయ్య ఆయన ఎట్లా నడుచుకోండి లోకంలో ఆయన ఎట్లా ఈ లోకంలో అపవాదిని ఆ ఆయన జయించండు ఆయన ఏ రీతిగా సేవలో ముందుకు వెళ్ళిండు ఎట్లా ఆయన ప్రతి ప్రశ్నలను ఎదుర్కొని సమాధానం ఇవ్వగలిగిండు ఎట్లా మరణాన్ని జయించగలిగిండు ఎట్లా వ్యాధులను స్వస్థపరిచిండు ఎట్లా అంటే ఆయనను పోలి నడుచుకుంటే ఆయన చేసిన సేవ ఎలా అయితే అది గొప్పగా విస్తరించిందో మన కూడా అలా విస్తరిస్తుంది అది ఎవరిని పోలి నడుచుకుంటే తండ్రిని పోలి నడుచుకుంటే ఆయనను పోలి నడుచుకుంటే నీకు అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆయన మనకి ఏం చెబుతుండడు మీరు ప్రియులైన పిల్లల మనమంతా ఆయన బిడ్డలం మనం శారీరకంగా మన తల్లులు వేరు కావచ్చు తండ్రులు వేరు కావచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు కులాలు వేరు కావచ్చు భాషలు వేరు కావచ్చు దేశాలు వేరు కావచ్చు నువ్వు ధనవంతులు కావచ్చు నేను పేదరికవాణ్ణి కావచ్చు నువ్వు ఐశ్వర్యవంతుడు ఎవరైనా కానీ కానీ మనము ఎప్పుడైతే మనము ఆయనని తండ్రిగా స్వీకరించినామో ఆయనని మన తండ్రిగా మనం ఒప్పుకొని మనం మారు మనసు పొంది రక్షణ పొందినామో అప్పటి నుంచి నువ్వు ఆయన బిడ్డవి ఆయన రక్తంలో కడగబడిన నువ్వు బిడ్డవి కాబట్టి నీకు తండ్రి ఆయన చూడండి కాబట్టి ఆయన పోలి కాబట్టి తండ్రే కదా బిడ్డలకి చెప్పేది నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఎవరు చెప్తారు ఇప్పుడు తండ్రి చెప్తాడు ఎందుకు తండ్రికి తెలుసు మంచి చెడు ఆలోచన ఏది తన బిడ్డలకి మంచిది ఎట్లా బిడ్డలకని తండ్రే చెప్తాడు కాబట్టి మనము కూడా తండ్రిని పోలి నడుచుకొనిడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పి అప్పగించుకొనను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి చూడండి ఆయన మనల్ని ప్రేమించండు కాబట్టే ఆ పరమును వీడి తండ్రి లోకంకి దిగి ఆయన చూడండి ఈ లోకంలో ఎంతోమంది ధనవంతులు ఐశ్వర్యవంతులు రాజులను చేసిండి ఆయన పాత నిబంధనలు ఆయన ఐశ్వర్యవంతుల్ని ధనవంతుల్ని ఆ గొర్రెలు కాసుకునే దావీదిని కూడా ఆయన ఇంత పెద్ద సింహాసనాలకి రాజులు చేసిన ఆయన ఆయన పుట్టుక ఎట్లా ఉంది చూడండి ఇంత పశువుల పాకలో జన్మించిండు ఎంత తగ్గించుకుంట తండ్రి చూడండి ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు ఎందుకు ఆయన అంతగా ఆయన ఆయన సేవలో కానీ ఎక్కడ ఆయన శిష్యులు కూడా ఆయన పాదాలు గడిగిండు ఒక దేవుడు ఒక తండ్రి అయ్యిండి ఆయన వాక్కులో జీవం ఉంది ఆ వాకుతోనే ఈ సృష్టి అంతా ఈ ఆకాశాలు ఇవన్నీ ఏర్పడినాయి అంత సర్వశక్తిమంతుడు తండ్రి చూడండి ఆయన అంత అధికారం తండ్రి కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు ఎంత వినయంతో చూడండి తన శిష్యుల పాదాలు కడిగిండా లేడా చూడండి ఎందుకు కడిగిండే ఆయనలో ప్రేమ ఉంది మన పట్ల ఆయన బిడ్డల పట్ల కాబట్టి ఆయన మనల్ని ప్రేమించిండు పరిమళ వాసనగా ఉండుటకు పరిమల వాసన ఎట్లా అయినా మనం మనం అదివరకు మనలో పరిమల వాసన ఉందా ఆయన రాకముందు మనమంతా పాపులమే మనలో అందరిలో పాపమే ఉంది మనమంతా నశించిపోవాలా కానీ ఎవరిలో నీతి లేడు ఎవరి రక్తం వలన అవరు ఎవరి రక్తం ఈ లోకంలో తల్లి గర్భంలో జన్మించిన వాడు ఎవడైనా కానీ వాడి రక్తం పాపాలు కడగబడవు కాబట్టే తండ్రే దిగు వచ్చిండు ఈ లోకముకు దిగు వచ్చి ఆయననే పరిశుద్ధాత్మగా ఆయన అదే శరీరకంగా ఆయన రాలేదు ఎందుకంటే శరీరకంగా వస్తే ఆ యొక్క శరీరకంగా ఉన్నవాడి పాపాలు దోషాలు వస్తాయి కాబట్టి అందుకు ఆయన శరీర రూపకంగా ఏ జన్మించలే ఆయన పరిశుద్ధాత్మగా జన్మించుడు ఎందుకంటే ఆయనలో పరిశుద్ధత ఉంది ఆయనలో పరిశుద్ధత ఉంది ఆయనలో జీవం ఉంది ఆయనలో ఏ కపటం లేదు ఏ స్వార్థం లేదు ఆయనలో కాబట్టి ఆయన రక్తము చిందించాలి కాబట్టి ఆయన ఈ లోకంకు జన్మించిండు ఎందుకు ఈ లోకంకు జన్మించి ఆయన రక్తం చిందించాలా మనమంతా మురికితనగా ఉన్నాం అంటే అంధకారంతో నిండిపోయినాయి మన జీవితాలు పాపంతో నిండిపోయినాయి మన జీవితాలు చెడు వాసన కలిగి ఉన్నాయి మన జీవితాలు కాబట్టి ఆయన మరణం ద్వారా మనం ఏమైపోవాలా పరిమళ వాసనం అవ్వాలా అంటే ఆయన కలిగిన పరిశుద్ధత మనకు కలిగి ఉండాలా కాబట్టి ఆయన ఎందుకు వచ్చిండంటే మన మనము పరిమళ వాసనంగా ఉండాలా మనము పరిశుద్ధలం అవడానికే తండ్రి లోకానికి దిగి వచ్చండు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణం అంటే ఏంది బలివడమే కదా మనం అర్పిస్తాం కదా దేవునికి ఇట్లా అట్లనే ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని చూడండి ఆయన శ్రమల్ని మనకి దేవునికి అప్పగా ఎందుకు మన చూడండి మనల్ని ప్రేమించండు తండ్రి కాబట్టి ఆయన ప్రేమ చూడండి అందుకే ఆయన ప్రేమకి మనం ఏమి ఇవ్వగలం ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం మనము జీవితకాలం సేవ చేసినా కూడా ఆ తండ్రి రుణం మనం తీర్చుకోలేం అంత స్వార్థం లేని ప్రేమ అయినది ఆయన ఎవరున్నారు ఈ లోకంలో అంతటి గొప్ప తండ్రి ఆయన జీవం కలిగిన తండ్రి అయ్యుండి ఆయన ఆయన ఎంత గొప్ప మహోన్నతుడయ్యుండి తగ్గించుకొని భారాలు మోసి నిందలు మోసి చూడండి ఎందుకు చేసిండు ఆయన బిడ్డల కోసమే అంటే మనమే ఆయన బిడ్డలం చూడండి దేవునికి అర్పనగాను బలిగాను అప్పగించుకోండు ఆయన అర్పించుకోండి ఆయన జీవితాన్ని ఆయన అర్పించకుండా ఆయన ప్రాణాన్ని కాబట్టి శ్రమలు మోసిండు శిలువలు ఎంతగా హింసించిండ్రు అయినా ఆయన ఆయన ఒకటే మాట ఆయన సిలువలో మాట్లాడిండు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు తండ్రి వీళ్ళని క్షమించమన్నాడు నువ్వు నేను మనం అనగలమా ఆ మాట మనల్ని యొక్క మాట అంటేనే మనం ఎక్కడ తగ్గలేమే వాడికి రెండు మూడు కౌంటర్లు ఇవ్వాలనే మనం బరిగెత్తాం కానీ అలాంటి వాడిని కూడా క్షమించు తండ్రి నిన్ను బాధ అనే పదాలు మనం వాడగలమా వాడగలమా ఎప్పుడంటే తండ్రి ఆత్మను కలిగి ఉంటే నువ్వు వాడగలుగుతావు శారీరకంగా నువ్వు ఉంటే నువ్వు వాడలేవు వాడి మీద ద్వేషం ఉంటుంది వాడిని వెళ్ళి నీ జీవితకాలం అంతా వాడిని నువ్వు దూరం పెడతావు కానీ తండ్రి ప్రేమ కలిగి ఉంటే ఆయనని ఆ వాళ్ళు ఎంతగా హింసించినా వాళ్ళని క్షమించమని ప్రార్థించిండు చూడు తండ్రి చూడండి అట్టి మనం చేయగలమా కానీ ఈ శరీరకంగా మనం ఉంటే చేయలేము గాని ఆయన ఆత్మను కలిగి ఉంటే మనము కూడా శత్రువులను ప్రేమించగలం మనల్ని హింసించే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయగలం ఎందుకంటే ఆయన ఆత్మ నీలో ఉంటే ఆయన ప్రేమ నీలో ఉంటుంది ప్రేమ ఏం చేస్తుంది అనేక పాపములను అంట కప్పుతుందంట కీడు చేయదంట కాబట్టి మన తండ్రి చూడండి ఆయన కీడు చేయల కీడు ఆయన అనుభవించిండు శ్రమలో ఆయన అనుభవించిండు ఆయన రక్తాన్ని చిందించిండు ఆయన చిత్రహింసలు పడి ఆయననే తన ప్రాణాన్ని అర్పణగా తండ్రికి అప్పగించి ఆయన కీడు అనుభవించి మనల్ని ఏం చేసిండు మన ప్రాణాలు చూడండి తండ్రి ఎద్ద ఉండడానికి మనకి మేలు చేసిండు చూడండి అది మన తండ్రి ప్రేమ అది ఎట్లా సాధ్యం చెప్పాలా ఆయన ప్రేమ మనం కలిగి ఉంటేనే అయన ప్రేమ కలిగి ఉంటే వాడు తప్పు చేసిన వాడే కావచ్చు నీ సేవకుడు వాడు ఎవడైనా కానీ వాడిని మనం క్షమించగలుగుతాము వాడిని ఎట్లాగైనా మన మార్గంలోకి నడిపించగలుగుతాం వాడిని వెలివేయ్యం ఈ దినం మనం వెలి ఈ దినం మనం దూరం పెడుతున్నాము మనం ఇంకా మన సహోదరుల పట్ల మన రుదలేములుంటే మనలో ఇంకా తండ్రి ప్రేమ పరిపూర్ణత అవ్వలేదు నువ్వు వస్తున్నావు ప్రార్థిస్తున్నాము వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కానీ ఈ గుణగాణాలు తండ్రి కలిగిన గుణగాలు నీలో లేవంటే తండ్రి ఆత్మ నీలో లేనట్టే కదా అప్పుడు నువ్వు ఎవరికి శరీర అంటే శరీరకంగా ఉంటుంది దేనికి సాదృష్టము దుష్టుడికి సాదృష్టం అంటే నువ్వు ఏ సంతానము దుష్టుడి సంతానం తండ్రి సంతానం అయితే ఆయన ప్రేమ మనలో ఉంటది చూడండి బలిగాను అప్పగించుకొని అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొని ఆయనలో నడవాలంటే ఆయన కలిగిన ప్రేమ మనలో ఉండాలా ప్రేమ లేకపోతే మనం ఎందుకు ఇప్పుడు నేనున్నాను నాకు ప్రేమ లేకపోతే నేను ఎందుకు వెళ్ళాలా అంత దూరం యాభై కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎందుకు ప్రార్థన పెట్టాలా నేను ఎందుకు ఈ బ్రదర్ సహాయం చేయాలా ఈ వంద రూపాయలు ఈ ఐదు ఉంటే నాకు కదా ఈ రోజు రాత్రికి లేదంటే నాకు నెక్స్ట్ వీక్ నాకు ఖర్చులకు కదా చూడండి ఇట్లాంటి గుణగాలు అదే ప్రేమ ఉంటే నాకు లేకపోయినా పర్వాలేదు అతను సంతోషంగా ఉంటే సార్ అంటే అతని సంతోషంలో నువ్వు ఆనందాన్ని వెతుకుతావు నీ తోటి సేవకుడు నీ తోటి స్నేహితుడు మనమంతా ఆయన బిడ్డలం కాబట్టి మన సహోదరులం కాబట్టి వాళ్ళ సంతోషంలో మనం ఆనందాన్ని వెతుకుతాం చూడండి ఆయన కీడులో కూడా ఆనందాన్ని వెతికిండా లేదా ఎందుకు ఆనందం కలిగిందంటే మనల్ ఆయన ఏం చేసిండు పరిశుద్ధులు చూడండి ఆ కీడు కూడా ఆయనకి ఆనందాన్నే కలిగించింది కాబట్టి మనల్ని శ్రమి మనల్ని చాలా మంది చిత్రహింసలు పెట్టినా మనల్ని దూషిస్తుంటారు ద్వేషిస్తుంటారు ఎందుకంటే వాళ్ళు దుష్టుల్లో ఉన్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళ కన్నులు చూడలేదు కానీ వాళ్ళ కన్నులకు స్వస్థత కలిగితే అప్పుడు నీ ప్రేమ వాళ్ళు కై కొన్ని ఉంటే అప్పుడు వీళ్ళు ఎంతగానో పశ్చాత్తపడతారు ఎంతగానో పశ్చాత్త కాకపోతే ఈ రోజు నీ ప్రేమ ఎట్లా ఉంది మన ప్రేమ ఎట్లా ఉంది ఏదన్నా బాగలేకపోతే వచ్చి బ్రదర్ ప్రార్థన పెట్టు అని చెప్పి నువ్వు పిలుచుకుంటున్నావు పెట్టించుకుంటున్నావు మళ్ళీ ఆ బ్రదర్ నీకు ఇంకా గుర్తురాడు మళ్ళీ శ్రమలు వచ్చినప్పుడు ఆ బ్రదర్ని జ్ఞాపకం వస్తుంది ఎట్లా లేరా దేవుని బిడ్డలందరూ ఎప్పుడైనా మనకి సేవకులు వచ్చినప్పుడు మనం అడగాల ఏదైనా ప్రాబ్లం ఉందా బ్రదర్ మీకు ఏమన్నా ఏదన్నా అంటే ఏదో ఇప్పుడు వంద రూపాయలు ఇచ్చే కదా ఇరవై రూపాయలైనా ఇస్తాం ఏదైనా ఇచ్చింది ఆయన మనకి ఇచ్చిన స్థితిని బట్టి మనం సహాయపడతాం ఒకడు ఉండొచ్చు ధనవంతుడు కావచ్చు పదివేలు ఇవ్వచ్చు లక్ష రూపాయలు ఇవ్వచ్చు నువ్వు వెయ్యి రూపాయలే ఇవ్వచ్చు కానీ ఒక రూపాయి ఇచ్చిన స్త్రీని దేవుడు మెచ్చుకోలేదా చూడండి ఆయన ఇచ్చిన శక్తిని బట్టే మనం ప్రయాసపడుతున్నాము అది ఆయనకి తెలుసు కాబట్టి కాబట్టి మనం ఎందుకు నామోషిగా ఫీల్ అవ్వాలా కాబట్టి మనమైతే మన గ్రూప్లో మన సేవా జీవితంలో మనం అందరినీ అడగాల మన తోటి సేవకులు చాలా మంది పాపం సఫర్ అవుతుంటారు చాలా మందికి ఏంటంటే పాపం శాలరీలు జరిపోక వాళ్ళు ఉంటే మనం అడిగినా మనకు వాళ్ళకి మనం సహాయపడాల మనము ఒక్కటి చేయలేడు మనం పది మంది ఉంటే పది మంది పది ఐదో ఇచ్చినా ఆ నెలంతా వాడికి సరిపోతాయి చూడండి అట్లా మనం పడిపోయిన మన సేవకులను కూడా లేవనెత్తుకొని మనం కలుపుకొని పోవాలా కానీ ఈ దినం సేవకుల్లో ఎక్కడున్నారు ఆ గుణగణాలు ఎక్కడుందా ఆ ప్రేమ పడిపోయిన వాడిని వాడంతే బ్రదర్ వాడు మారడు కానీ వాడిని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నారు కానీ వాడిని పడిపోయిన వాడిని మన తండ్రి లేపలేదా మనం అంతా ఎండిపోయిన చెట్లు లాగా ఉన్నాం మన నెలని నిస్సారం చేసి ఫలించేలా చేయలేదా పడిపోయిన వాటిని కట్టలేదా మన తండ్రి ఆయన బిడ్డవి ఆయనలాగా నడుచుకుంటే నువ్వు కూడా అలా చేయాలి కదా పడిపోయిన వాళ్ళని లేపాల మనం మన మన సేవకులు కావచ్చు మన బ్రదర్స్ కావచ్చు ఎవరికైనా సఫర్ అవుతుంటే మనం వెళ్ళి మనం ఆయన భారంలో మనం కూడా పాలు పొందాలా పోయి మనం కూడా మనకు తెయదగిన సహాయం చేయాలా అది ఎంత అనేది నువ్వు ఇచ్చేది వాళ్ళ చిన్నది కావచ్చు కానీ తండ్రికి అది చాలా బహు చాలా ఎంత ఆనందపడతాడు తండ్రి నువ్వు రెండు రూపాయలు ఇచ్చినా కానీ నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి ఇచ్చినావంటే ఆయన మనసును నువ్వు నెరవేర్చినట్టా కాదా కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తాడు చూడండి ఆ ప్రేమ మనల్ని కలిగేమంటున్నాడు చూడండి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కాదు తగనది చూడండి ఏది జారత్వం మోహపు చూపులు మాటి మాటికి మనం పడిపోవడం అపవిత్రకి సాదృశ్యము అపవిత్రత అంటే మన ఆలోచనలు అన్ని చెప్పుడు నెగిటివ్ గానే ఎదుటి వారి బ్రదర్ ఏదో చెప్తుంటే ఆ బ్రదర్ ఎందుకు చెప్తున్నాని ఎప్పుడైనా నువ్వు వివేచిస్తున్నావా నీకు వివేచన లేదు నీ నీకు వాడు నీకు వచ్చి చెప్తున్నాడు బ్రదర్ ఇది అదే అని చెప్తుంటే నువ్వు వివేచించాలా తండ్రిని అడగల పోయి తన ప్రభా ఈ దాసుడు చెప్తున్నాడు ఇది ఏంది ప్రభా అట్లా ఎవరు అడుగుతుండరు అడగరు వివేచన అంటే ఏంది వివేచించడం అంటే ఏంది ఎదుటి ఏం చెప్తున్నారు అది ఎట్లా కలుగుతుంది అదే తండ్రి నుంచి కలుగుతుందా దుష్టు నుంచి కలుగుతుందా అసలు అదే తండ్రి నుంచి కలిగింది నీకు చెప్తే నువ్వు వినకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంది ఆయన చెప్తాడు నేను నీకు వచ్చి చెప్పినాను కదా పలానా బ్రదర్ అని చెప్తాడు తండ్రి నువ్వు ఎప్పుడు చెప్పావు తండ్రి అంటే పలానా పలాని ఆ మనుషులు కూడా మామూలు మనుషులే కదా కానీ వాళ్ళని దేవుడు ఏం చెప్పిండు దూతగా పోల్చిండా లేదా అలా పలానా దూత వచ్చి నువ్వు చెప్పింది నువ్వు వినలేదన్నాడు అప్పుడు నీ పరిస్థితి ఏంది ఆయన ఎదుట ఆయన ఎదుట నువ్వు నేను మనం అందరం నిలవాల తీర్పుకి అలాంటప్పుడు ఎట్లా అందుకే ప్రతి వాళ్ళు చెప్పేది వివేచించాలి వాళ్ళు అబద్ధ చెప్పని ఏదైనా చెప్పాలి వివేచించి గ్రహించి అది తండ్రి నుంచి కలిగితేనే మనం స్వీకరించాలా లేదంటే ఇది తండ్రి నుంచి కలిగింది కాదు కాబట్టి మనం వాళ్ళని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలా వింటే కదా ముందు అది దేని నుంచి కలిగిందో మనకు తెలిసేది వినకపోతే ఎట్లా తెలుస్తుంది అది తండ్రి నుంచి వచ్చిందా దుష్టు నుంచి వచ్చిందా అందుకే మనల్ని తండ్రి చెప్పేది వివేచించాలా మనం గ్రహించే స్థితి మనకు ఉండాలా మన జీవితంలో మన సేవా జీవితంలో వివేచనే లేకపోతే ఎట్లా నువ్వు పసిగడతావు అది దుష్టునిదా దేవునిదా దేవుని కలిగితే నువ్వు మోసపోతావా లేదా ఒక దేవుడే నీకు చెప్పినప్పుడు నువ్వు వినకపోతే చూడండి ఇట్లా ఎంతమంది వివేచన లేక చూడండి ఎంతమంది చాలా మంది ఇట్లా సఫర్ అయిపోతున్నారు కానీ లోబత్వమే లోబడిపోతున్నారు ఈ రోజు పాస్టర్లకి ఆ బ్రదర్ ఏమో నేను ఇట్లా వస్తాయి ఈ బ్రదర్ ఇట్లా అంటాడేమో అని ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవుని బిడ్డలందరూ వాళ్ళ చేతుల్లో చెక్కబడిపోయినారు లోబడిపోవడమే కదా నువ్వు ఎందుకు లోబడాలా మనం ఎందుకు లోబడాలా ఎవరికి లోబడాలా తండ్రికి లోబడాలా ఆయన గద్దించినప్పుడు ఆయన స్వరం వినిపించినప్పుడు ఆయన పట్ల మనం లోబడాలి కానీ మనుషులకు ఎందుకు లోబడాలా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు నర ఉంది కదా ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రియలకు రాసిన పత్రిక బ్రదర్ చెప్తాను మనం ఎందుకు లోబడాలి చెప్తాను పన్నెండో అధ్యాయం పదమూడవ అధ్యాయము చూడండి ధనాపేక్షలు లేని మీకు కలిగిన వాటితో ఐదో వచ్చును ఎబ్రియలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఐదో వచ్చును ధనాపేక్షలు లేని మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎడబానని ఆయననే చెప్పను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము చూడండి నరమాతృడు అంటే ఎవరు ఈ లోకంలో అధికారులు కాదా వాళ్ళు వాళ్ళకి ఏ శక్తి ఉంది కానీ నువ్వేమో వాళ్ళ మీదనే ఆధారపడుతుంటివి తండ్రికి భయపడపోతుంటివి ఆయన సహాయకుడే ఆయన తండ్రి ఆపత్కాలంలో ఆయన నమ్ముక వెంటనే ఉంటాడు తండ్రి కానీ నువ్వే ఆయనను చూడలేకపోతున్నావు ఆ జీవజలం ఎదుటే ఉంది నిన్న చూసిన ఆ సిస్టరు ఆ రాహ ఆ సిస్టరు ఆమె కూడా అబరు సిస్టర్ అట్లానే చేసింది ఆ బిలాము అట్లా చేసిండు ఆ యొక్క ఎలీషా యొక్క దాసుడు అట్లా చేసిండ్రు వాళ్ళ కళ్ళ ముందనే ఉంది ఎప్పుడు స్వస్థత వచ్చింది అప్పుడు చూడగలిగినరు కానీ తండ్రి నీ దగ్గరనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు కానీ నువ్వేమో ఎక్కడెక్కడో ప్రయాసపడి ఎక్కడెక్కడో పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి అన్ని కష్టాలు శ్రమలు అనిపించి అప్పుడు వచ్చి తండ్రి అని మొరపెడుతున్నావు ఆయన ఆయన ఆయన పట్ల ఎట్ల నమ్మకం ఉంది నమ్మకం ఉంటేనే కదా నువ్వు విశ్వ ఆయన అబ్రహాము ఆయన మాటకు లోబడి వెళ్ళిపోయిండు అది ఏ పట్టణమో తెలియదు తండ్రిని చూడలేదు ఒక స్వరం విని వెళ్ళిండు నువ్వు వెళ్ళగలవా చూడండి మోసే కానీ మనలో అట్లా ఉండాలా మనం ఆయనకి లోబడాలి కానీ మనుషులు మనకి ఏం చేయగలరు వాళ్ళ వల్ల ఏం శక్తి ఉంది వాడి వల్ల నువ్వు ప్రార్థిస్తే వర్షం కూడా వస్తుంది నువ్వు ఆప్తే వర్షం కూడా ఆగిపోతుంది నువ్వు గద్దిస్తే దెయ్యాలు కదా రోగాలు మరణించిన కూడా లేస్తాడు అది ఆ అధికారం తండి మనకి ఇచ్చిండు మనం ఆయన పట్ల కలిగి ఉండాలి కానీ మనం ఈరోజు వ్యాక్సిన్లని తెగుళ్ళని హాస్పిటల్ అని ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కలిగి అసలైన స్వస్థ ఆయన గాయంలో ఉంది నువ్వు నమ్మినావా మనం నమ్ముతున్నావా మనం నమ్మితేనే కదా కార్యం జరిగేది నువ్వు విశ్వసిస్తేనే కదా ఆయన నీలోకి వచ్చేది నీలో నమ్మకం లేదు నీలో విశ్వసం లేదు వస్తున్నావు వింటున్నావు ఏదో వాక్యాలు కథల్లాగా వింటున్నాం పోతున్నాం మళ్ళీ యథావిధిగా జీవిస్తున్నాం మనం ఇంకా పరిపూర్ణత సంపూర్ణత అయ్యేది ఇప్పుడు ఆయన మనకు అతి సమీపంగా ఉన్నాడు ఆయన ఒక్కొక్క ముద్ర ఇప్పేస్తున్నాడు ఆయన ఆల్రెడీ రెండు ముద్రలు ఇప్పించి కూడా మూడో ముద్ర స్టార్ట్ అవబోతుంది చూడండి ఆయన సర్పాలు తేళ్లు కూడా నీకు కనిపివు అవి నిన్ను కాటేస్తాయి నువ్వు కనిపించాలంటే చూడండి నీకు ఆత్మీ నేత్రాలకి మనకి స్వస్థత ఉంటే మనం తేళ్లను చూడగలుగుతాం సర్పాలు చూడగలుగుతాము అలాగే తండ్రిని చూడగలుగుతాం నీ స్వస్థత ఉంటే అంటే తండ్రిని చూడగలవు అపవాదిని నువ్వు ఆత్మీనేత్రాలు స్వస్థపోయి ఇటు తండ్రిని చూడలేకపోతుంటివే అటు నీ ఎదుట ఉన్న సర్పాలు కాటులా ఎప్పుడెప్పుడు నేను కాటేద్దామని పొంచి ఉన్నాయి అవి నువ్వు చూడలేకపోతుంటే చూడండి అదే తండ్రిలో ఉంటే నువ్వు రెండూ చూడగలుగుతావు తండ్రిలో లేకపోతే రెండూ చూడలేవు కాబట్టి ఎందుకు స్వస్థ కావాలంటే చూడండి మనుషుల్లాగానే మన ఎదుటి చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు దూతలతో పొలుస్తున్నాడు దేవుడు ఆయన దూత ఆయన రాడు ఆయన ఆత్మరూపిగా ఉంటాడు అది నీలో ఉన్నాడా నాలో ఉన్నాడా ఎవరిలో ఉన్నాడా ఎట్లా తెలుస్తుంది నీలో వివేచన ఉండాల నీలో తండ్రి ఆత్మ ఉంటే నీ కన్నులు అప్పుడు స్పష్టంగా నీవు ఆయనలో ఉన్న రూపాన్ని నువ్వు చూడగలుగుతావు తండ్రిని చూడగలి నువ్వు కళ్ళకి స్వస్థత లేకపోతే నీకు వాడు మామూలుగానే కనిపిస్తాడు ఎప్పుడాలో ఉన్న బ్రదర్ కనిపిస్తారు ఎప్పుడాగా ఉన్న సిస్టర్ కనిపిస్తారు కానీ వాళ్ళు దూతల్లాగా మనకు కనిపించరు ఎట్లా వాళ్ళు కనిపిస్తారు నీ కళ్ళకి స్వస్థత కలిగితేనే ఆ ఎదుటనే ఉంది జీవజలము ఆమె కళ్ళకు స్వస్థత వచ్చిందాక నిన్న కనపడలేదు దాసుడు కూడా ఆ గుర్రాలు రథాలు ఆయన చుట్టూ ఉన్నాయి వాళ్ళ చుట్టూ ఆయనకి స్వస్థత వచ్చిందాక కూడా కనపడలేదు కానీ ఎలిసా చూసిండు చూడండి గాడిద చూసింది కాబట్టి మనకు స్వస్థత కావాలా మనం ఇంకా శారీరకంగా ఉండొద్దు ఈ లోకం మనల్ని ఏమీ చేయలేదు ఈ లోకంలో వాళ్ళు ఎవ్వరు మనకి ఏ సహాయం పడలేరు వాళ్ళ వల్ల ఏమి ఇంకా నిన్ను హింసిస్తారు దూషిస్తారు ఇంకా నీ దగ్గర నుంచి వాళ్ళు రక్తంలో జలగలు కానీ పీక్కు తిన్నట్టు రక్తాన్ని గుంజుకుంటారే కానీ వాళ్ళు వాళ్ళు నువ్వేమో వాళ్ళ మీదే ఆధారపడి చూడండి గొర్రె కానీ కషాయ నమ్మినట్టు మనం వాళ్ళనే నమ్ముతున్నాం కానీ తండ్రి మన ఎదుటే ఉన్నాడు ఆయన సహాయకుడు అంట నేను భయపడను మనం ఎందుకు భయపడాలా మన తండ్రి మన ఎదుట ఉంటే చూడండి నాకు నాకేమి చేయగలని మంచి ధైర్యముతో చెప్ప ఆ ధైర్యం నువ్వు ఈరోజు చెప్పగలమా మనం ఇది ఈ ప్రవచనము తగ్గట్టు నేను భయపడను నాకు తండ్రే సహాయకుడు నరమాంత్రుడు నాకు ఏమి చేయగలనే ధైర్యం నీలో నువ్వు చెప్పగలవా నువ్వు దేనికైనా కానీ అది ఎట్లా వస్తుంది ఆయన వాక్ నీలో ఉండాలా ఆ వాక్ అంటే ఆయన వాక్యమే అది జీవం తండ్రి జీవం ఆయనే కదా నేనే వాక్యమును ఆ వాక్యము దేవుని యుద్ధ ఉండను దేవుడే వాక్యం అంటే ఆ వాక్ అంటే ఆయన వాక్యము ఆ వాక్యం ఎవరు తండ్రి కదా ఆయన జీవం ఆ జీవం నీలో ఉంటే ను భయపడవు ను ధైర్యంగా ఉంటావు కొండలు కానీ పర్వతాలు కానీ నీ సునామి రాని మొత్తం కొట్టుకుపోని ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ జరిగితే అప్పుడు నువ్వు భయపడవు ఇప్పుడు నీ జీవితంలో వచ్చిన సమస్యలు చూసి కూడా మనం భయపడం ఒకప్పుడు నేను జాబుల విషయంలో ఇట్లానే భయపడేవని కానీ ఇప్పుడు భయపడం నేను వచ్చి భూకంపం వచ్చి కూలిపోయినా కూడా ఎందుకు భయపడతాను ఆ భూకంపం వచ్చి కూలిపోయినా నా తండ్రి చేయిస్తాడు పట్టుకొని పైకి లాగేస్తాడు అట్లా నమ్మాలా మనం అట్లా విశ్వాసంగా మనం ముందుకు పోవాలా కాబట్టి మనము మనుషులను అస్సలు ఆశ్రయించొద్దు మనుషుల మీద మనం ఎప్పుడు ఆశ పెట్టుకోవద్దు మన ఆశ మన గురి మన తండ్రి ఎదుటినే ఉండాల చూడండి మీరు ఏ మీరు వీటి పేరైనా ఎత్తకూడదు ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడో వీటి పేరైనా ఎత్తకూడదు ఐదో అధ్యాయంలో మూడో వచనం ఇది పరిశుద్ధులకు తగినది తగినది జత్వము ఈ అపవిత్రత ఇవి మనలో ఉండకూడదు చూడండి నాలుగో వచనము కృతజ్ఞత వచనమునే మీరు ఆచరింపవలేను చూడండి నీలో కృతజ్ఞత అంటే వాడు ఎట్లా బాధ పెట్టినా నువ్వు థ్యాంక్సే చెప్పాల ఇప్పుడు నన్ను ఎవరన్నా తిట్టిండ్రనుకో సరే బ్రదర్ థ్యాంక్ బ్రదర్ అని చెప్పాల అదే తిడితే నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే నువ్వు థ్యాంక్స్ చెప్పినవనుకో నీకు ఎంత ఫలం ఉంటది తెలుసా థ్యాంక్స్ చెప్పడంలో ఇక్కడ తండ్రి చెప్తుండ అదే కృతజ్ఞత వచ్చినమనే మీరు ఆచరింపవాలి నీ ఇలా కృతజ్ఞతనే ఉండాల వాడికి నిన్ను హింసిస్తే తండ్రి కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినట్టే కదా ప్రభా వీళ్ళకి ఏం చేయట్లేదు తండ్రి వీళ్ళని క్షమించమని చెప్పిండు తండ్రికి అట్లా నిన్ను బాధ పెట్టేవాళ్ళు నిన్ను హింసించే వాళ్ళు కానీ లేదా నీ మీద ఎట్లపైన కంప్లైంట్లు ఏదైనా చేయనీ కానీ మన మీద ఎట్లా చేస్తానే ఉంటారు కానీ మనము మాత్రం కృతజ్ఞత వచ్చినమే మన నోటితో రావాలా ఇంకా వేరే ఏమీ రావద్దు ఎందుకంటే ఏమో మన నోటులో ఏమి ఇచ్చిండో దేవుడు ఆయన వాక్కు నువ్వు గబక్కన శపిస్తే వాడు చెప్పించిపోతాడేమో ఒక ఆత్మ నశించిపోతుందేమో మనం ఎవరిని చెప్పించొద్దు అందరికీ మనం కృతజ్ఞత ప్రతి వాళ్ళకి థ్యాంక్ బ్రదర్ థ్యాంక్ సిస్టర్ అందరికీ నేనైతే ఇదే తీర్మానించుకో ఇదే పాటిస్తున్నా వాళ్ళు మంచిగా పెట్టినా నేను థ్యాంక్స్ చెప్తాను చెడ్డగా పెట్టినా థ్యాంక్స్ చెప్తాను అంటే తిట్లను కూడా ప్రేమగానే మార్చుకుంటున్నాను ప్రేమను ఇంకా ప్రేమగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మాట్లాడేటప్పుడు చాలా చాలా మంది నొసుకుతా ఇలా అంటుంటారు నాతో ఉన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఇల్లు నువ్వు నొసుకుతా నొసుకుతా నేను నొసుకుతా నేను ఎప్పుడు మాట్లా నేను ఎప్పుడు వినయమే చూపిస్తా కానీ ఈ లోకస్తులకు అది ఏంటంటే అదొక ఇదిగా ఉంటుంది అదే నేను మార్చుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా నా తండ్రి ఎప్పుడు నన్ను అట్లా మార్చని నా స్వభావాన్ని ఎందుకు మార్చినా అవి మారిపోతే నేను తండ్రితో ఉండేవాడిని కాదేమో ఈ లోకస్తులకి నా విధానాలు నచ్చట్లా అది వాళ్ళకి ఉంది మా టీం లీడ్ కూడా ఆయన ట్యాంక్స్ చెప్తే ఇట్లాంటి ఏంది ఇవన్నీ అంటున్నాడు ఆయన అయ్యో నేనేం చెప్పినా సార్ మీరు హెల్ప్ చేసినారు థ్యాంక్ చెప్తే ఇట్లా చెప్పొద్దు గుడ్ మార్నింగ్లు చెప్పొద్దు అంటుండి చూడండి అందులో ఏం తప్పు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పినా ఏదన్నా నాకు రెస్పాన్స్ ఇస్తే థ్యాంక్ సార్ అని చెప్తా అది నచ్చట్లేదు వాళ్ళకి ఎట్లా ఈ లోకస్తుడికి వినయం ఎట్లా ఉంటది వాళ్ళు చెయ్యరు కదా చేసేవాడు చేస్తుంటే వాళ్ళకి అది వింతగానే ఉంటది కానీ వాడికి వింతగా ఉందని చేసే మనం ఆపుతామా మనం మనం ఎందుకు ఆపుతాం మనము మనం ఎవరిని సంతోష పెట్టడానికి ఉన్నాము తండ్రిని సంతోష పెట్టడానికి ఉన్నాము ఆయన పోలి నడుచుకున్నప్పుడు మనం ఎందుకు మనం వెనకడుగేస్తామా మనం చేసేది మనంలో దోషం లేదు కపటమైన మాటలు మాట్లాడట్లేదు అహంకారంతోనో గర్వంతోనో మనం మాట్లాడట్లేదు మనం తగ్గించుకుంటున్నాం కృతజ్ఞతగా మాట్లాడుతున్నాం అది వాళ్ళకి ఏంటంటే అది ఒక వేషధారకుల్లాగా వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేయిన వాళ్ళకి అది వింతగానే ఉంటుంది చేసేవాడికి అది గొప్ప ధన్యతగా ఉంటది చూడండి కృతజ్ఞత వచ్చినమే మీరు ఆచరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఇవి మనకు తగవు బూతులు మనం మాట్లాడద్దు అందుకే రా అనేది కూడా బూతు మాటే కదా గారు అని మనం అట్లా సంబోధించాలా లేదంటే వయసులో పెద్దగా ఉంటే లేదంటే నీకు అంతగా గౌరవిపోతే పేరు పెట్టైనా పెట్టినారు కదా ఈ లోకంలో తల్లిదండ్రులు పెట్టిన పేరుతోనే మనం సంబోధించాలి కానీ మనం ఏమంటా బూతులైన నువ్వు రాగి అనేది కూడా బూతు కదా చూడండి నువ్వు ఎంత ఆత్మీయుడివి నీలో పరిశుద్ధ ఉంది నువ్వు ఈ మాటలు అంటే అవి తండ్రికి తగినవి కాదు నువ్వు అవి చేస్తున్నావా లేదా అందుకే నేను చెప్తున్నది ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మర్యాద పూర్వకంగా ఎందుకు మాట్లాడాలా ఎందుకు వినయం కలిగి ఉండాలా ఎందుకు మనం భయంతో మాట్లాడాలంటే మన మాటల్లో ఏ దోషం ఉంటుందో అన్న నాకు చెప్పేవాడు విస్తారమైన మాటల అంటే నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు ఒక్కొక్కటొకటి చంద్రశేఖర్ అన్న ఎందుకు చెప్తున్నా నేనైతే వివేచిస్తున్నా ప్రతిదీ ఆ వివేచనలో నాకు ఫస్ట్ కొన్ని దెబ్బలు తగిలినట్టు అనిపించినా కానీ బుద్ధి మాత్రం వచ్చింది నాకు నేను అది మాత్రం ఒప్పుకుంటా ఫస్ట్ బుద్ధి బుద్ధి చెప్పిండు దేవుడు తర్వాత బుద్ధి నుంచి మళ్ళీ నేర్పిస్తున్నాడు అంటే ఆయన బోధకుడు కదా పిల్లలకి స్టూడెంట్ కి టీచర్ బోధిస్తా ఉంటాడు మనకు బోధించేది కూడా మన తండ్రి కాబట్టి ఆయన బుద్ధి చెప్తుంటాడు శిక్షిస్తుంటాడు గద్దిస్తుంటాడు ఒక్కోసారి ప్రేమ చూపిస్తాడు ఎందుకు నీ పరిస్థితిని బట్టి నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి ఆయన రోల్స్ మారుతుంటాయి ఆయన బుద్ధి ఎందుకు చెప్తాడు నువ్వు బుద్ధి లేని వాడిగా కాబట్టి ఆయన బుద్ధి చెబుతాడు ఆయన ఎందుకు గద్దిస్తాడు నువ్వు బుద్ధి చెప్పినా కూడా నడుచుకోకపోతే నేను గద్దిస్తాడు అప్పుడు కూడా నువ్వు గద్దింపుకి కూడా నువ్వు లోపడలేదనుకో శిక్షిస్తాడు అప్పుడు కూడా నువ్వు వినలేదనుకో ఉగ్రతకు ఇంకా నీకు అది ఫైనల్ అవకాశం అన్నట్టు ఆయన దృష్టిలో కాబట్టి ఆయన రోల్స్ ఎట్లా ఉంటాయి మనం నడుచుకునే విధానాన్ని బట్టి మనకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడనమాట బుద్ధి లేని వాళ్ళుగా మనకుంటే ఆయన బుద్ధి చెప్తాడు కాబట్టి ఆయన రూల్స్ కలిగిన దేవుడు సమాధానం లేనప్పుడు సమాధానం ఇస్తాడు విశ్వాసం లేనప్పుడు విశ్వాసం ఇస్తాడు ఆదరణ కరువైనప్పుడు ఆయననే నీకు ఆదరణ కర్తగా ఉంటాడు నీ ఆలోచనలు సరిగా లేక నువ్వు ఎటు తెలియని పరిస్థితుల్లో నీకు ఆలోచనకర్తగా అవుతాడు నీకు రక్షణ లేనప్పుడు ఆయననే ఒక కృపా మైడవుతాడు నీకు ఎవరు నీ పట్ల ప్రేమ చూపిపోతే ఆయనే ఒక దయా మైడవుతాడు చూడండి ఆయన ఈ దుష్టులన్నిటి నుంచి ఆయన ఏమవుతాడు ఒక సర్వోన్నతుడు మహోన్నతుడు అవుతాడు చూడండి ఆయన రోల్స్ ఎట్లా ఉన్నాయి నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితులు తగ్గట్టు ఆయన నిలో మార్పిస్తాడు నువ్వు ఆదరణ కరువైనప్పుడు మన జీవితం ఉంటే ఆయన ఒక ఆదరణకర్తగా ఉంటాడు మన జీవితంలో సంతోషం లేదు సమాధానమే లేనప్పుడు ఆయన ఒక సమాధానకర్తగా అవుతాడు చూడండి తండ్రికి ఎన్ని బిరుదులు చూడండి ఆయన రోల్స్ ఎట్లా ఉన్నాయి గద్దిస్తాడు శిక్షిస్తాడు ఉగ్రత చూపిస్తాడు ప్రేమ చూపిస్తాడు జాలి చెప్తాడు అట్లనే ఆదరిస్తాడు కనికరిస్తాడు క్షమిస్తాడు సమాధానాన్ని ఇస్తాడు విశ్వాసాన్ని ఇస్తాడు ఆలోచనలు ఇస్తాడు కనిక చూడండి ఆయన రోల్స్ చూడండి అవి ఎట్లా ఒక్కొక్క రోల్ అంటే నువ్వు వెళ్ళే పరిస్థితులను బట్టి నేను నడుచుకునే విధానాన్ని బట్టి ఆయన రోల్ నీ పట్ల ఉంటుంది నువ్వు గద్దించినా కూడా లేదనుకో నేను శిక్షిస్తాడు అప్పుడు కూడా నువ్వు వినలేదంటే ఉగ్రతకి వెళ్ళిపోతాం కాబట్టి ఆయన చెప్పినప్పుడు మనం వినాలా లోబడాలా కానీ మనం ఎవరికి లోబడుతున్నాం లోకంలో ఉన్న వాళ్ళకి లోబడుతున్నాం ఇవి చూడండి ఉద్యోగస్తులకి ఏదన్నా మనం వెళ్ళకపోతే లేట్ అవుతాడు ఏదో అంటాడని వాళ్ళు వీళ్ళకి ఎంత ప్రాధాన్యత నేను ఇచ్చినా వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఎంత భయము వినయము అసలుకి అలాంటి దేవుని దగ్గరికి వచ్చాడు ఏమవుతుందిలే బ్రదర్ ఇక ఒక ట్వంటీ తర్వాత జాయిన్ అవుదాం చూడండి నిన్ను కాపాడుతుంది ఆయనే కంటి పాపవలే ఈ యొక్క బాణాలు దుష్టుడి బాణాల నుంచి అన్నిటి నుంచి నేను కాపాడుకొని రెక్కల నీడల కోడి కానీ బిడ్డలను రెక్కల నీడలు కప్పుకున్నట్టు కప్పుకుంటుంది ఆయనే ఆయన పట్ల ఏమో మనం నిర్లక్ష్య పెడుతున్నాము పనికి రాని వాళ్ళకేమో ఎంతో వినయము భయం అలానే వీళ్ళకి మనం అవి కాదు కదా వీళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువ తండ్రికి ఇవ్వాలని చెప్తున్నా అట్లని వీళ్ళని వినయం చూపించొద్దని వీళ్ళకి భయపడొద్దని చెప్పట్లా వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో అంతకన్నా వెయ్యి రేట్లు తండ్రికి ఇవ్వాలని చెప్తున్నా నేను అందరినీ మనం ఉండాలి అందుకే కదా ప్రేమ అంటే అందరితో ఉంటుంది కాబట్టి మనం తండ్రి కాడికి వచ్చేలాగా నిర్లక్ష్యం అయిపోతాం మన ఉద్యోగాలు అవన్నీ ఇవన్నీ కానీ రాని పరిస్థితి అది దేవుడికి తెలుసు కానీ నువ్వు వచ్చే స్థితి ఉండి నువ్వు పార్టిసిపేట్ చేయగలిగే స్థితి ఉండి కూడా ఈరోజు కొంతమంది మన మన గ్రూప్లో చూడండి అన్న చెప్పే వాక్యానికే వచ్చి వింటారు కానీ మిగతా వాళ్ళు చెప్తే వినరు పోని అన్న చెప్పినట్టు ఏమన్నా వాళ్ళు నడుచుకుంటారంటే అది లేదు ఇది నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే తెలుసుకోవాలా మనం ఇంకా తెలుసుకోపోతే ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు చెప్పు ఆయన రాకడా సమీపంగా ఉంది తేళ్ళు సర్పాలు వస్తున్నాయి ఇప్పుడు కూడా నీకు చెప్పబోయే తెలుసుకోపోతే నువ్వు ఆ సర్పాలు కాటైతే నువ్వు నా సహోదరుడువే నీ పట్ల నేను ప్రేమ కలిగి ఉన్నాను నువ్వు నశించిపోవడము వాటి కాటవడం మనకి ఇష్టం లేదు కదా అందుకనే చెప్తున్నా నేను ప్రేమ కలిగే చెప్తున్నా ఇది నువ్వు అన్న వాక్యం వింటున్నావు మంచిదే కానీ అందరినీ కూడా అలానే సమానం నీళ్ళు అట్లా లేకపోతే నువ్వు ఎట్లా ప్రేమించగలవు అందరినీ సరే నువ్వు రాలేని పక్షంలోనో అది ఉంటే అది వేరే విషయం నువ్వు రాగలిగే స్థితిలో ఉండి చూడండి ఇట్లా దేవుని బిడ్డలు ఎలిగింపబడిన వాళ్ళు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఇలా తీర్మానించుకుంటే ఆయనకు బాధ కలగదా ఆయనను పోలి నడుచుకోమని చెప్తే వీళ్ళు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు ఎట్లా వీళ్ళ తీర్మానాలు ఉన్నాయి ఫోన్ చేస్తే బ్రదర్ ఎవరిది ప్రేయర్ మీటింగ్ గా నడుగుతారు అంటే ఆయన చెప్తే వస్తారన్నట్టు మిగతా వాళ్ళు చెప్తే రారన్నట్టు నిన్న గాడిదతో దూత మాట్లాడిందా లేదా నేను ఒక గాడిదనే అనుకో ఈ దినం నాదే వాక్యము గాడిదతో దేవుడి దూత మాట్లాడిందా లేదా తన బిడ్డ గుడ్డివాడైనప్పుడు ఎవరితో మాట్లాడింది దూ దూత గాడిదతో మాట్లాడింది గాడిద ద్వారా తనకి బుద్ధి చెప్పించిండు దేవుడు చూడండి ఆయన మాట్లాడాలనుకుంటే ఆయన వేటినైనా వాడుకుంటాడు అది నీకు తెలుసు కానీ నువ్వేమో ఇట్లా తీర్మానించుకుంటుంట్రే ఆయన ఈ అంత్య దినాల్లో అనేకం బరుకైన విషయాలు బయలుపరుస్తుంటే నువ్వు ఆసక్తి కలిగి వచ్చి విని నువ్వు స్థిరపడి ఆయన సేవ చేయాల్సింది పోనిచ్చి నువ్వేమో రాకుండా ఇట్లా ఇట్లా మనము మనం ఇలాంటి విధానాలు వెళ్తే ఎట్లా మనం ఆయన వారసులం అవుతాము చెప్పండి ఆయన వారసుల మనం ఎట్లా అవుతాము ఆయన రాజ్యాన్ని ఎట్లా నెరవేర్చగలుగుతాము ఒకటి చెప్పే వాక్యమే మనం వినలేనప్పుడు మనం ఇంక ఎట్లా ప్రేమ చూపించగలుగుతాం వాడి కోసం నువ్వు ఎట్లా ప్రయాసపెడగలుగుతావు చెప్పండి వాడు చెప్పిందే వినలేని నీకు వాడి ప్రేమ వస్తుందా ప్రేమ ఉంటూ వచ్చి వింటావు కదా నువ్వు ప్రేమించిన ఎట్లా గౌరవించినావో ఈయన్ని కూడా అట్లనే గౌరవిస్తావా లేదా నీళ్ళు ఆ ఆ వినయం ఆ భయం ఆ యొక్క మర్యాద ఏది ఆ కృతజ్ఞత ఏది చెప్పండి ఇలాంటి గుణగణాలు మనం ఉంటే ఎట్లా ఆయనను పోలి మనం నడుచుకుంటాం ఎట్లా ఆయనకు వారసులం అవుతాం ఆయన వాశీర్వాదానికి ఎట్లా మనం ఆయనతో ఉండగలుగుతాం ఆయన ఎట్లా మన హృదయాల్లో ఉండగలడు నువ్వు ఇలా తీర్మానించుకుంటే ఆయన పరిశుద్ధుడు ఆయనలో కపటం లేదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు నువ్వేమో కపటంతో ఇట్లా ఉంటే నీలో ఎట్లా ఆయన ఉండగలడు చూడండి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు దేవుడు చెప్పేసిండు వాళ్ళకి నువ్వు ఇలాంటి గుణగానాలు ఒకరి చెప్తేనే నేను వింటాను ఒకరి చెప్తేనే నేను వెళ్తాను నేను ఇట్లా నువ్వు తీర్మానించుకున్నావు అనుకో నువ్వు ఆయన నీకు ఏమి ఇచ్చిండు ఆ దేవుని యొక్క రాజ్యం అంటే ఏది పరలోక రాజ్యానికి నీకేం చేసిండు నిన్ను హక్కుదారుని చేసిండు చూడు నీకు హక్కుందంట పరలోక రాజ్యంలో మనకి హక్కుందంట ఆయన బిడ్డలకి నువ్వు ఇది మర్చిపోతుంటివే ఆ హక్కు నీకు ఎట్లా ఇస్తాడు ను లోకానుసారంగా శరీర క్రియలు అంధకార క్రియలతో నువ్వు కలిగి ఉంటే ను ఎట్లా ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు ఎట్లా ఆయన ఆశీర్వాదానికి నువ్వు లోన్ అవుతావు ఆయనకి నీకు ఎట్లా నీకు ఆ పరలోక రాజ్యంలో హక్కు ఉంటుంది ఏమంటున్నాడు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను చూడండి నువ్వు పరలోక రాజ్యానికి నీకు హక్కు లేదు నీళ్ళు ఆయన ప్రేమనే లేదు నువ్వు ఆయన చూపించినట్టు నువ్వు ఎవరిని కనికరించవు ఆయన చూపించినట్టు ఎవరిని నువ్వు క్షమించవు ఆయన చూపించినట్టు ఎవరి జాలి చూపించవు ఎవరిని దయ చూపించవు నువ్వు తగ్గించుకోవు ఆయనలాగా మాదిరిగా నువ్వు ఉండవు ఆయన పోలి నువ్వు నడుచుకోవు నువ్వు ఎట్లా ఆయన రాజ్యానికి వారసులు ఎవరు ఆయన బిడ్డలు తల్లిదండ్రుడు మన తండ్రి మనం ఆయన బిడ్డలం కాబట్టి లోకని మనకు వస్తాడు వారసులు ఎందుకు కష్టాల్లో అయినా బాధలైనా ఆ తండ్రి వృద్ధాప్యంలో వచ్చినా బిడ్డగా నువ్వు చూసుకుంటావు కాబట్టి ఆయన రక్తం చింది ఆయన రక్తం ఆయన రక్తం ద్వారానే కదా ఈ లోక శారీరకంగా మనము బిడ్డలం అయ్యేది ప్రెగ్నెంట్ లేడీ ఆ సహోదరి ఎట్లా అవుతుంది రక్తం ద్వారానే అవుతుంది కదా అంటే నువ్వు ఆయన రక్తంలో ఇప్పుడు నువ్వు కూడా తండ్రి రక్తంలో గడబడ్డప్పుడు నీకు ఆయన ఏమి ఇచ్చాండు హక్కు ఇచ్చాడు పరలోక రాజ్యంలో చూడండి నీకు నీ తండ్రి లోక శరీరకంగా నీకు ఎట్లా నీకు హక్కు ఇచ్చిండో నీకు ఆయన రాజ్యానికి నీ ఆయన ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు అనుకో మా నాన్న ఒక వంద కోట్లు అనుకో ఆయన వాస్తవంత నేను వారసుంది అట్లా ఈ లోకంలోనే ఇట్లా ఉన్నప్పుడు తండ్రి రక్తంలో కడగబడిన నువ్వు కూడా హక్కుదారుడివే పరలోక రాజ్యాన్ని నువ్వు ఎట్లా కలిగి ఉంటే నువ్వు ఎట్లా ఆయన నువ్వు కాదని చెప్తున్నాడు నువ్వు ఈ దినం మనం ఈ దినం ఈ రీతిగా మనం ఉంటే మనం ఆ పరలోక రాజ్యానికి మనం హక్కుదారులం కాదు నీకు హక్కు లేదు ఆయన చెప్తేనే నువ్వు వినవు తండ్రి మాటే వినవు తండ్రికే భయం కలిగి ఉండవు ఆయనకే నువ్వు లోబడవు ఆయన ప్రేమ నీలో లేకపోతే ఆయన కనికరం నీలోకి లేకపోతే ఆయన దగిన కృతజ్ఞత నీలో లేకపోతే ఆయన కలిగిన ఇవన్నీ నీలో లేకపోతే ఆయన పోలి నువ్వు నడుచుకోపోతే ఎట్లా పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా అవుతావు నువ్వెట్లా అవుతావు చెప్పండి ఎవరు అవుతారు ఆయన గుణగణాలు కలిగిన వాళ్ళు ఆయన భారాన్ని కలిగిన వాళ్ళు ఆయనలాగా తండ్రి పట్ల కలిగిన వాళ్ళు ఆయన పోలి నడుచుకున్న బిడ్డలే హక్కుదారులు నువ్వు నేను మనం అవుతామా శరీర క్రియలతో నిండి ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చి ఆదివారం ఆరాధనలో పది శుద్ధులుగా కూర్చొని మిగతా పది దినాలంతా ఇష్టానుసారంగా తీరిగి వచ్చి నెలకంతా దశం భాగం తీసుకొచ్చి ఇచ్చి నువ్వు ఇచ్చేదేమిదో అన్యుడు కూడా అన్ని పాపాలు చేస్తాడు వాడు దొంగ ఏమి ఎవడైతే వాడు తెచ్చే సంపాదలు తెచ్చి ఆ ఉండిలో వేస్తాడు నువ్వు అట్లనే చేస్తున్నావు వాడికి నీకు ఏం తేడా ఉంది చెప్పండి అన్యుల ఆచారాలు మనం పాటించట్లేదా వాళ్ళు కూడా ఎడాడెడో తిరుగుతారు ఎట్టో అక్రమంగా సంపాదిస్తారు తెస్తారు ఉండిలో వేస్తారు నువ్వు కూడా ఎట్టో నీ జీవితాన్ని చేసుకొని వచ్చి నువ్వు కూడా అంత దాచ్యం భాగం వేస్తున్నావు ఏదో అట్లా ఇచ్చి దేవుడికి వెళ్ళి నేను దేవునికి చేశాను దేవుని సన్నిధిలో గడిపాను అంటున్నావు నీలో ఉన్న పాపం ఇంకా అట్లనే ఉంది నువ్వు ఇంకా పరిశుద్ధుడివే కాలా ఇట్లా జీవిస్తే అన్నిలకి మనకి ఏం తేడా చెప్పండి ఎట్లా ఆయన పరలోక రాజ్యానికి మనం హక్కుదారులం ఎట్లా ఆయన బిడ్డలకి వారసులం మనం ఎట్లా చెప్పండి మనం ఇట్లా ఉండొద్దనే తండ్రి ఆత్మ ఘోషిస్తుంది మనం ఇట్లా ఉండొద్దు కాలం నడిచినాం కానీ ఆయన తండ్రి మన దగ్గరికే రాబోతున్నప్పుడు కూడా నువ్వు ఇంకా తెలుసుకోకపోతే ఇంకా నువ్వు ఎట్లానే నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటది ఒక చిన్న పెద్ద సౌండ్ వస్తేనే అందరూ పరిగెత్తుండ్రే భూకంపం కొంచెం పర్వతాలు కొండలు లోయలు మొత్తం ఆకాశ నక్షత్రాలు పెట్టలాగా రాలిపోయి కింద పడతాయి ఈ నేల మీద ఈ భూమి మీద మొత్తం పటా పడిపోతాయి అప్పుడు ఎటెళ్తావు నీ ఆత్మ ఎట్లా ఘోషిస్తుంది నీ పరిస్థితి ఏమవుతుంది అప్పుడు ఆ దినం నీ పరిస్థితి ఊహించుకోండి ఆ దినం మన పరిస్థితి ఏంది ఎటుకోవాల దిక్కు లేని వాళ్ళకి పరిగెత్తాలి మనం ఒక చిన్న బిల్డింగ్ కూర్చేనే అందరూ భూకంపం వస్తేనే పరిగెత్తున్నారు ఆకాశంలో లక్షత్రాలు లక్షలు లక్షలు ఉన్నాయి మొత్తం అవన్నీ రాలి పడిపోతాయి ఈ నెల మీద ఈ భూమి మీద అప్పుడు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటది ఎవరు అప్పుడు నువ్వు ఎవరు కాడి పరిగెత్తే ఎవరు నీకు సహాయపడగలరు చూడండి అది మనం చెయ్యొద్దు కాలం చేసి నేను కూడా పాపంలో ఉన్న వచ్చిన వాడినే పట్ల లేను కానీ ఆయన చివరి అవకాశం నాకు ఇచ్చిండు మన కూడా చివరి అవకాశం ఇస్తుండు కానీ ఇప్పుడన్నా మనము గ్రహించాలా ఆయన మనుషులు అంటే ఆయన దూతలు వచ్చి చెప్తున్నప్పుడు కదల్చినప్పుడు మనం కదల్చబడాలా ఎవరైనా కానీ వాక్యం చెప్తుంటే ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నారంటే ఆయన దూతలు కాబట్టి మనం ఆ సత్యాన్ని గ్రహించి మనం కదలుచుకోవాలంటే మన హృదయంలో ఉన్న కఠినతనాన్ని తీసుకోవాలా మన హృదయాలను స్వస్థపరుచుకోవాలా మన శరీరాన్ని స్వస్థపరుచుకోవాలా మన తలంపులను స్వస్థపరుచుకోవాలా నువ్వు సమర్థించుకుంటూ నాకు అన్నీ తెలిసి నాకు ఆల్రెడీ దేవుడు చెప్పిండు నేను అన్ని ఇట్లనే అనుకో నువ్వు ఇంకా ఇట్లనే ముందుకు పోతే ఆ దినం వచ్చినప్పుడు నీ ప్రస్థితి ఎంత దారుణంగా ఉంటుంది గర్భిణీ స్త్రీ ఎంత ప్రస్తవ వేదన పడుతుంది ఆ నొప్పులు అంతకన్నా భయంకరంగా ఉండబోతుంది మన జీవితాలు ఆ దినము రాకమునిపే మనము అదే ఆ దినం వచ్చినా నువ్వైతే భయపడవు నీకు తెలిసిపోతుంది ఆయన వస్తుండే కాబట్టి నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు సిద్ధపడ్డావాడు ఎందుకు భయపడ సిద్ధపడినావుడు ఆ బుద్ధి గల కన్యలు బుద్ధి ఉన్నారు బుద్ధి లేని ఆ దీపం లేకపోతే వాళ్ళు పరిగెత్తిరా లేరా అదే నువ్వు సిద్ధపడుంటే నువ్వు పరిగెత్తవన్నట్టు నీకు ఆల్రెడీ అన్ని విధానాలు తెలుసు కాబట్టి నువ్వు అలర్ట్ గా ఉంటావు వస్తావు దూతలు వచ్చి నిన్ను ఏరుకుంటారు ఆ పరలోకంలో ఉన్న దూతలు ఆ యొక్క సమూహంలో కోట్లాది దూతలు ఉన్న తండ్రి దూతలన్నీ వచ్చి నీ దగ్గరికి వచ్చి ఎవరైతే ఆయన బిడ్డలు వాళ్ళందరినీ చేతులతో పట్టుకొని తీసుకెళ్తాయి మిగతా వాళ్ళందరి పరిస్థితి దారుణంగా ఉంటది ఆయన బిడ్డలను వాళ్ళు ఏరుకుంటారు వాళ్ళకి తెలుసు కదా ఎవరు ఆయన దూతలు ఎవరు ఆయన బిడ్డలు ఎవరు ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు ఆయన ప్రణాళికలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నిన్ను ప్రొటెక్షన్ చేస్తారు ఎవడైతే ఇవి చెప్పినా కూడా వినని వాళ్ళ పరిస్థితి ఏంది నక్షత్రాలు అవి రాలినప్పుడు వాళ్ళ బాధ ఎట్లా ఉంటది వాళ్ళ వర్ణన ఎట్లా వివరించగలం మనం చూడండి నాకైతే ఒళ్ళు శేవ అదే శివరింగా అయిపోతుంది ఒనుకొస్తుంది ఆ దినం ఊహించుకుంటే అంత భయంకరంగా ఉండబోతుంది ఆ దినం ఎప్పుడు చూడని దినం అది కానీ ఆయనలో ఉన్న బిడ్డలు మాత్రం దూతలు వచ్చి పోగు చేసుకొని తీసుకెళ్తారు ఆయనలో లేని బిడ్డల పరిస్థితి ఎట్లా పరిగెత్తుతారు చూడండి అందరూ తల్లులను బిడ్డలను అందరిని విడిచి ఎవడి ప్రాణానికి వాడు పరిగెత్తుతూనే ఉంటారు ఒక బామ్ ఉందంటే అప్పుడు ఎవడు గుర్తురాడు ఎవడు ప్రాణానికి వాడే రక్షకుడు అన్నట్టు పరిగెత్తారు కదా ఏదన్నా జరిగితే క్రౌడ్ లో ఉన్నప్పుడు అట్లా పరిగెత్తారు అప్పుడు నా భార్యం లేదు ని అట్లా పరిగెత్తారు అట్లాంటి దినము రాకమునిపే దూతలు వచ్చి ఎట్లయితే పోగు చేసుకుంటాయో అట్లా పోగు చేసే ఆ యొక్క లాగా ఉండాల మనం ఉండాల ఇంకా మనం అట్లా ఉండకపోతే ఇంకా మనము ఇంకా ఉందిలే ఉందిలే మనం తీర్మానించుకుంటే ఆ సర్పములు తేళ్లు కాటేస్తాయి ఖచ్చితంగా అవి చాలా కోపంగా అవి శక్తులవి దుష్టుల శక్తులు ఆకాశం నుంచి వచ్చి పడతాయి మొత్తం లోకం మీదకి అవి నీ కనిపియ్యు కానీ కాటేస్తాయి అవి నీకు కనిపించవు ఎందుకంటే నువ్వు శరీరకంగా ఉన్నావు అవి కనిపివు తండ్రి కనిపించడు అదే తండ్రిని కలిగి ఉంటే ఆ శక్తుని చూడగలవు ఆ సర్పాలు కూడా నువ్వు చూడగలుగుతావు నీకు దేవుడు చూపిస్తాడు అనమాట నీ ఎదుట ఏముందో కూడా చూడగలుగుతావు అదే ఆయనలో లేకపోతే నీ ఎదుట ఉన్నది చూడలేవు ఆయనని చూడలేవు ఒక రెండు మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను కదా చూడండి వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచని చూడండి వ్యర్థమైన మాటలు చెప్తున్నారు కల్పన మాటలు కథలు చెప్తున్నారు అట్లా లేపబడతాము ఇట్లా లేపబడతాం పైకెత్తబడతాం అని రకరకాల బోధకులు రకరకాల వాడు తయారైపోయిన అపవాది అంటే వాడు మోసమే వాడికి సాదృశ్యమే వాడి గుణమే మోసపు గుణం కాబట్టి వాడంత ఆదామున అవని కూడా అట్లనే మోసం చేసిండు ఆయన బిడ్డలందరినీ ఆదినించి అంత ఉందాక వాడు మోసమే వాడి రోల్ అది వాడు మోసపరచడమే వాడి బాధ్యత వాడికి మాత్రం కరెక్ట్ గా చేస్తాడు చూడండి దుష్టుడు కూడా ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తాడు వాడు తండ్రి ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుండే దుష్టుడు కూడా వాడు వాడి బాధ్యత వాడు కూడా అట్లనే ప్రవర్తిస్తాడు చూడండి ఎవడు ఎంత పాటికి మోసం చేయాలనే వాడు ఎంతగా విశ్రమిస్తుండే లోకమంతా భూమి అంతా చూడండి వాడు ఏం చేస్తాడు వ్యర్థమైన మాటలు చెప్పి మోస ఎవడు మిమ్మల్ని మోసపరచుని ఇకుడి ఈ ఎంత దినాల్లో మనం మోసపోబోతున్నాం మనం మోసాలు చేసే ఆత్మలు శక్తులు ఆ సర్పాలు లాంటి వాళ్ళు చూడండి వాళ్ళంతా బయలుదేరిండ్రు వాళ్ళు మోసపరుస్తారు కానీ నీ ఆత్మీయ కళ్ళకి నువ్వు ఇంకా స్వస్థత తెచ్చుకోకపోతే నీకు వివేచించకపోతే ఇవి రెండు నువ్వు కలిగి కృపావరములు అవన్నీ నీకు నువ్వు ఇవి నీ కలిగి ఉంటే నీకు స్వస్థత అనేది కలిగి ఉంటే నీకు వివేచనాన్ని కలిగి ఉంటే అప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహించే తండ్రి ఎందు ప్రాధేయపడితే ఆటోమేటిక్గా ఆయన గిఫ్ట్స్ నీకు ఇస్తాడు అసలు నువ్వు సత్యమే నీ స్వస్థతని నీకు హృదయానికి కలగపోతే నువ్వు వివేచించలేకపోతే నువ్వు ఎట్లా గిఫ్ట్స్ అడగగలుగుతావు చూడండి కాబట్టి నువ్వు ఆత్మీయ నేత్రాలకి ఇప్పుడైనా మనం స్వస్థత తెచ్చుకోకపోతే మనం చూడలేం కాబట్టి ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తులు ఆ యొక్క అపవాదీ సతాన్ని కాటివాడు సైన్యంలాగా పోగు లోకం మీద పడిపోయిండు అందరినీ మోసం చేస్తాడు వాడు సాధ్యమైనంత వరకు నిన్ను నా దగ్గర మన దగ్గర కూడా వస్తాడు వాడు కానీ మనం మోసపోకూడదు ఎట్లా మోసపోక మనం ఎట్లా ఎదిరియాలా చూడండి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అభిదేలైన వారి మీదకి వచ్చును చూడండి ఇట్టి క్రియలవైన వారికి అంటే అది అవిదేవులు అంట ఎవరు అవిదేవులు దేవుని వాక్యము ఆయన వచ్చి మాట్లాడినా కూడా చెవులు పెట్టకుండా ఇంకా కఠిన హృదయంతో కఠినంగా కలిగిపోయి ఇంకా లోక శరీరక ఆశలతో లోక శరీర గుణగాల కోపాలు గుణాలు ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే నువ్వు మోసపోతావు చూడండి అవి వాడి దుష్టుడు చూడండి ఎపస్సీలకు రాసిన పత్రికంలో పదకొండవ వచ్చినం చెప్తున్నాను వాడిని ఎట్లా జయించాలనేది మనకి ఇప్పుడు దేవుడు మనకి చెప్తున్నాడు ఎట్లా అంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి శక్తి మంతులగినట్లు సర్వాంగ కవచమును ధరించుకొని సర్వాంగ కవచము అంటే ఆయన ఆత్మ ఆయన ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఆత్మరూపిగానే వెళ్ళిండు నోహావ్ కాలంలో ఇప్పుడు కూడా ఆయన ఆత్మరూపిగానే మనతో ఉంటాడు ఆ ఆత్మను నువ్వు ధరించుకోవాలా ఆత్మను ధరించుకుంటే వాడు వేసే తంత్రాలైన వాటిని ఎదిరించగలిగే శక్తి నీలో ఉంటుంది తండ్రికే ఉంది ఆ శక్తి ఆయన ఆయన నీలో నువ్వు కలిగి ఉంటే ఆయన కలిగిన శక్తి నీకు ఉంటుంది అప్పుడు నువ్వు వాడిని జయించగలవు లేదంటే నువ్వు జయించలేవు నువ్వు ఆగిపోవాల్సిందే తండ్రి ఆత్మను కలిగి ఉండకపోతే వాడు తంత్రములకి వాడి శక్తిని నువ్వు తట్టుకోలేవు వాడి అంతా భయంకరమైన వాడు కూడా మోస వాడి కూడా గొప్ప కార్యాలు చేసే శక్తి ఉంది వాడి దగ్గర వాడి దగ్గర కూడా పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ అన్నిటిని నువ్వు ఎదుర్కోవాలంటే నీకు సర్వంగా కవచమంటే ఆయన ఆత్మను కలిగి ఉండు దానికోసం ప్రయాసపడాలా మనం అది అది కష్టసాధ్యమైన కాదు అందరూ పరిశుద్ధాత్మ అంటే ఎందుకు కష్ట ఎట్లా కష్ట సాధ్యం అవుతుందంటే నేను ఇంకా కోపంతోనే ఉంటాను నేను ఇంకా ఎట్ట కఠినంగా ఉంటాను నేను ఎట్టనే వాడిని ఎట్లా మాట్లాడతాను నేను ఎట్లనే మాట్లాడతాను నేను ఎట్లానే జీవిస్తానంటే నీకు అది కష్టంగానే ఉంటుంది నేను వీటిని విడిచిపెడతాను అనుకున్నప్పుడు అది సులువుగా ఉంటది చూడండి ఈ లోకాన్ని విడిచిపెడితే అది సులువుగా లోకాన్నే ప్రేమిస్తాను నేను జీవిస్తాను నేను ఇట్లానే ఉంటాను ఎవరు వచ్చి చెప్పని నాకెందుకు నేను వాక్యం ఎవరైతే చెప్తే నాకెందుకు వింటాను పోతాను నేను ఇట్లానే జీవిస్తానంటే నీకు ఆత్మ రాదు నీ బ్రతుకు దినములంతా నీకు రాదు అది కష్ట సాధ్యం అని పరిశుద్ధాత్మ కాదు నువ్వు ఆయన ఈ లోకాన్నంతా నువ్వు విడిచిపెట్టి నిజంగానే నువ్వు ఆయనకి సమర్పించుకుని ను ఆయన భారం కలిగి నువ్వు ప్రాధేయపడితే తండ్రి ఖచ్చితంగా నీ ఎద్దకు నీ హృదయానికి స్వస్థ ఆయన ఆయన హృదయంలో ఉండాలనే కదా మనల్ని సృష్టించుకుంది నువ్వు ఆ హృదయాన్ని స్వస్థపరుచుకుంటే రాడా తండ్రి చూడండి నువ్వేమో సరి చేసుకోకుండా నువ్వు జీవితాన్ని నువ్వు బాగు చేసుకోకుండా అంటే ఎట్లా పరిశుద్ధాత్మ తండ్రి నీలో రాగలడు కాబట్టి సర్వంగా కరెచుని తెచ్చుకోండి ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు ఈ లోకంలో ఉన్న కాదు గాని ప్రధానులతో అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము మన యుద్ధం వీళ్ళతోటి ఆకాశంలో ఉన్నాయి దుష్ట అవి లోకంకి రాబోతున్నాయి వాటితో పోరాడాల లోకనాథు లంటి ఉన్న వాళ్ళు ఆ అంధకార సంబంధాలు అంటే శరీర క్రియలు కలిగి ఉన్నవాడు శరీర క్రియలు కలిగి ఉన్నవాడు నువ్వు వాక్య నువ్వు తిడతాడు కొడతాడు నువ్వేం నాకు చెప్పేది వాక్యం నువ్వెవరి నాకు చెప్పడానికి ఇట్లా మాట్లాడతారు వాళ్ళు అంధకార క్రియలు కలిగి ఉంటారు ద్వేషంతో కలిగి ఉంటారు బాగా అహంతో గర్వంతో నిండుంటారు వాళ్ళు నువ్వు పోయి చెప్పగల వాళ్ళు గర్వం అంతా నీ మీద చూపిస్తారు అట్లా ఉంటారు లోకనాథులు అంధకార సంబంధులు అధికారులు కానీ మనము పోరాడేది వాళ్ళతోనంట వీళ్ళు ఎవరికి సాదృశ్యము అపవాదికి ఈ గుణగాలు కలిగినాడు చూడండి అందుచేతన అందుచేతను మీరు అబద్ధ దినం మందు వారిని ఎదురించుటకు అపద్ధ దినం అంటే అపద్ధ ప్రవక్తల కాలం ఇది మోసపోయే కాలం ఇది అందరు బిడ్డలు మోసపోతారు ఆ కాలం జరుగుతుంది ఇప్పుడు ఇంకా కొన్ని దినాలు పోతే ఇంకొక సంవత్సరం పోతే ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది మోసపోతారు అబద్ధ దినాలంటే ఇక సత్యానికి చోటు ఉండదు ఇక్కడ అలాంటి అట్లా తయారవుతారనమాట దేవుని బిడ్డలు చూడండి అందుచేత మీరు అబద్ధ దిన వారిని ఎదురించుటకు వాళ్ళని ఎదిరించాల మనం మనం ఎదిరించడం అంటే వాళ్ళ విధానాలు సరికాదని చెప్పడమే ఎదిరించడం అన్నట్టు మన తోటి సేవకుడు ఉన్నాడు బ్రదర్ ఇది మీరు విధానం కాదు ఇది దేవునికి అంగీకారం కాదు బ్రదర్ ఇది దేవుని చిత్తం కాదు మన తండ్రి ఇట్లా చెప్పలేదని మనం వెళ్తాం వాన్ని అంటే అది కూడా ఎదిరించడం అంటే వాళ్ళది వాళ్ళ విధానాలు మనం కరెక్ట్ కాదని అట్లా మనం వాళ్ళని ఎదిరిస్తాం అది దేవుని వాక్యం ద్వారా మనం ఎదిరిస్తుంటే చూడండి సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తి మగులు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టు సమస్తమును నెరవేర్చిన వారై చూడండి మన తండ్రి సమస్తము నెరవేర్చండు అందరి పాపములు కడిగిండు సిలువలు కానీ నిలువబడుటకు శక్తి మంతులగునట్లు సర్వాంగ కవచం ఆయన ఇచ్చేదొకటే ఆయన ఆత్మనే ఇస్తాడు అంటే ఆయన ఆత్మ అంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన పోలికలో ఆయన స్వరూపులో నిర్మించుకుండా ఎందుకు నిర్మించుకోండి అంటే మనతో ఉండాలని ఆదామావతో కూడా తండ్రి ఇష్టపడి అట్లా కానీ వాళ్ళు మోసపోయిండ్రా లేదా చూడండి ఆయన ఎప్పుడు మనతో ఉండాలని ఆశపడతాడు మన తండ్రి అందుకే కదా మనం పాపులం అయి నశించిపోవాల్సిన మన ఆయన సిలువులో మరణించింది ఎందుకు మనమంతా పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలా ఆయనతో ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడు కావాలా కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చెందించి మరణించి నిన్ను పరిశుద్ధిని చేసిండ్రు చూడండి ఆయన ప్రేమ అట్లా ఉంది ఆయన మనతో ఉండాలని ఇష్టపడే తండ్రి ఆయన కాబట్టి ఎలాగనుగా మీరు నడుముకొని సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానం చూడండి ఇది చాలా అవసరం ఎందుకు నేను చెప్తున్నానంటే మనం వెళ్తుంటే మన సేవా విషయంలో గొడవలు కొట్లాట్లు ద్వేషాలు అవన్నీ వచ్చినా కానీ మన పాదాలు ఎట్లా ఉండాలా మనం ఎక్కడ అడుగుపెడితే అక్కడ సమాధానం రావాలా నువ్వు గద్దిస్తే జ్వరం నీకు లోబడాలా నువ్వు బంధిస్తే దుష్టశక్తులు నీకు లొంగాల నువ్వు నువ్వు వాక్ ప్రకటిస్తే మరణించిన అడుగు లేవాల అంటే సమాధానం రావాలి అక్కడ గొప్ప మనం సమాధాన పరచాల సమాధానంగా చూడండి పాదములకు సమాధాన స్థువార్త వలనైనా చూడండి దేవుని వాక్యం అంట సమాధానంతో కలిగి ఉండి సిద్ధ మనస్సు జోడు తోడుకుని నిలవబడి కాబట్టి మనము సిద్ధపడాలా మనము మన పాదములు మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ కొట్లాట్ల గొడవలు పెట్టే వారిగా ఉండకుండా వాళ్ళందరినీ సమాధాన మనం ఉండాల మనము ఆ రీతిగా ముందుకు పోవాలా కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను ఇంకా క్లోజ్ చేస్తున్నాను ఒక్క వచనం చెప్పేసి చూడండి ఎపిసిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై వచనం ఈ వచనం చెప్పి క్లోజ్ చేసేస్తాను నిర్దోషమైనది గాను మహిమ గల ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ దాని కొరకు తను తాను అప్పగించాను చూడండి ఆయన వాక్యము ఎందుకు అంత ఆయన స్వరం అంటే ఆయన వాక్యమే దానికి ఎందుకు లోపడాలా దానికి ఎందుకు భయపడాలా దాన్ని ఎందుకు మనం స్వీకరించాలంటే చూడండి ను ఉదక స్నానం చేయాలా దేవుని వాక్యంలో నువ్వు దిన ఆయన నీకు నీకు మనం ప్రార్థిస్తుంటాం ప్రభా మా రక్తాలు మా మీ రక్తం ద్వారా మా పాపాలు కడుగు ప్రభా అంటే నాకు అర్థం కాదు ఆయన ఆల్రెడీ నీ పాపాలు కడిగిండు నువ్వు కడిగిండు కాబట్టి నువ్వు ఈ దినం ఉన్నావు ఇంకా పాపాలు కడుగు అంటున్నావు కానీ ఆయన ఏం చెప్తుండు వాక్యంతో ఉదక స్నానం చేయమంటే అంటే ఆయన స్వరంతో నువ్వు ఇంకా నువ్వేం చేయాలా శుద్ధీకరించుకోవాలా నీ అందుకే కదా ఈ లేఖనాలు ఈ ప్రవచనాలు ఈ గ్రంథాలు మనకి ఎందుకు పెట్టిండు దేవుడు రక్తం ద్వారా కడిగిండు ఇవి నీకు బుద్ధి చెబుతాయి ఈ ప్రవచనాలు నువ్వు బుద్ధి లేని ఉన్నప్పుడు నీకు బుద్ధి చెబుతాయి నీ జీవితంలో ఆధార లేనప్పుడు ఈ ప్రవచనాలు నీకు ఆదరణ ఇస్తాయి నిన్ను కనికరించలేనప్పుడు కనికరిస్తాయి చూడండి ఈ ప్రవచనాలు ఎట్ట గొప్ప చూడండి ఆయన ఆయన ఎందుకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చిండంటే నీ పరిస్థితిని తగ్గట్టు తండ్రి నీతో మాట్లాడుతున్నాడు ఈ లేఖనముల ద్వారా చూడండి నువ్వు వాక్యాన్ని మీద శ్రద్ధగా పెట్టకపోతే నువ్వు అనుకుంటున్నావు వాక్యం అంటే అందరి పాస్టర్ల అంటే మనం అట్లా అలవాటు పడి వచ్చినాం చర్చకెళ్తే ఆయన ఏదో చెప్తాడు మనం ఏదో వింటాం కానుకొచ్చి కానీ వాక్యం అంటే ఆయన జీవము చూడండి జీవం అంటే ఎవరు ఆయననే అంటే నువ్వు వాక్యం వినకపోతే ఎవరిని నువ్వు విడిచిపెడుతున్నావు ఎవరిని నువ్వు విసర్జిస్తున్నావు తండ్రిని విసర్జిస్తున్నావు నువ్వు చూడండి నువ్వు వాక్యాన్ని శ్రద్ధ పెట్టట్లేదంటే నువ్వు తండ్రిని శ్రద్ధ పెట్టట్లేదు ఆయనని శ్రద్ధ పెట్టకపోతే ఎట్లా ఈ శ్రమల కాలంలో నువ్వు ఎదుర్కోగలవు చెప్పండి ఎట్లా మనం ఎదుర్కో కాబట్టి ఆయన వాక్యానికి మనం లోబడదాము ఆయన స్వరంతో మనం లోబడి ప్రతిదీ మనము విశ్వసించి స్వీకరిద్దాం మన హృదయాన్ని స్వస్థపరుచుకుందాం మన తలంపులను స్వస్థపరుచుకుందాం మన శరీరాన్ని స్వస్థపరుచుకుందాం మన కళ్ళని స్వస్థపరుచుకుందాం మన నోటిని స్వస్థపరుచుకుందాం మన పాదాలు స్వస్థపరుచుకుందాం మన చేతులను స్వస్థపరుచుకుందాం మనం ఏ అయితే ఆయన ఇంద్రియ చూడండి మన శరీరంలో అంతరింద్రియాలు ఏవైతే ఆయన మనం కలుగు అవి ఏ అయితే ఈరోజు నిన్ను పాపానికి ప్రేరేపిస్తున్నాయో ఏవైతే నిన్ను నిన్ను పతనం చేస్తున్నాయో వాటన్నిటికీ నువ్వు స్వస్థత తెచ్చుకోవు నువ్వు అడిగితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు ఇప్పుడు కూడా ను అడకపోతే ఆయన తలుపు వేస్తే ను ఇంకా నువ్వు ఇంకా నువ్వు ఏం చేయలేవు అన్నా ఆల్రెడీ చెప్పిండు చంద్రశేఖర్ అన్న ఆయన తలుపు మొదట ముద్ర వేపినప్పుడు నువ్వు పరిగెత్తి ఆ బుద్ధి వాళ్ళు మీరు ఎవరు నాకు తెలియదని చెప్పేస్తాడు ఎందుకు తెలియదని చెప్తాడు ఆయన ఇన్నిసార్లు నీ దగ్గరికి వచ్చిండు తెలియజేయడానికి నువ్వేమన్నా తెలిసిన వాళ్ళగా నువ్వు ఆయన రిసీవ్ చేసుకున్నావా అప్పుడు నువ్వు రిసీవ్ చేసుకోలేదు ఇప్పుడు నువ్వు వెళ్తే ఆయన కూడా నేను రిసీవ్ చేసుకోడు ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గ్రహించి నువ్వు రిసీవ్ చేసుకోవట్లా తండ్రిని తర్వాత వచ్చి ను అంత అప్పుడు పరిగెత్తుంటే ఆయన కూడా నువ్వెవరో నాకు తెలియదని చెప్తాడు కాబట్టి మనం అయితే మాత్రము మన బాడీ మొత్తానికి స్వస్థత అడగాల ఎందుకంటే చేతులతో ఏ పాపం చేశామో తలంపులతో ఏ పాపం చేసామో నోటితో ఎవరెవరిని దీవించామో శప్పించామో కళ్ళతో ఏమేమి చూసినాము శరీరంతో ఏమేమి కాళ్ళతో ఎక్కడెక్కడ పాపాల్లో తిరిగినాము కాబట్టి ఈ దినం మనం తండ్రిని మన హృదయపూర్వకంగా మనం విశ్వసించి మనము మనకి స్వస్థ అడుగుదాము కాబట్టి మనమంతా ఆయనను అడిగితే ఆయన అడిగితే ఇచ్చే దేవుడు నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు వెతికితే ఆయన దొరుకుతాడు కాబట్టి మనం ఆయన పట్ల నమ్మకం ఇచ్చి ఇప్పుడైనా మన జీవితాలను సరిచేసుకొని బాగు చేసుకొని ఆయన భారం కలిగి ఆయన సేవ మనం కలిగి ఆయన చిత్తము చొప్పున మనమంతా ముందుకు పోవలగిన దేవా ప్రభ తండ్రి పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు ప్రభ నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి గొప్ప దేవ అవును ప్రభ ఆ దినము బహుశ్రమ తండ్రి నీ రాకడా దినం ప్రభ కానీ ప్రభా నాయన మేమైతే ప్రభా నాయన మేము మెలుకుగా ఉంటాం ప్రభ నిబ్బరమైన బుద్ధి గలవరమై నాయన తండ్రి మా యొక్క హృదయాలను మా యొక్క తలంపులను మా పాదాలు మీరిచ్చిన ప్రతి అవయవాన్ని ప్రభ నువ్వు స్వస్థపరచుతండ్రి నువ్వు స్వస్థపరిచే దేవుడు ఎందుకంటే నీ దగ్గర స్వస్థత ఉంది నీ గాయముల ద్వారా స్వస్థత ఉంది ఒకసారి పాపముల నుంచి స్వస్థపరిచినారు మళ్ళీ పాప ఊబిలో పోయి చిక్కుకొని నాయన మళ్ళీ వచ్చినాం తండ్రి మళ్ళీ నీ గాయముల ద్వారా స్వస్థపరిచి నీ యొక్క పర్లోక రాజ్యంలో యొక్క ఆశీర్వాదానికి మమ్మల్ని వారసులు చేయతండ్రి మాకు హక్కు దయచేయి ప్రభ నువ్వు ఎంత గొప్ప తండ్రివి ప్రభ హక్కు ఇచ్చినవుతాండ్రి నీ యొక్క రాజ్యానికి నీ బిడ్డలకి తడ చూడతాండ్రి నీ ప్రేమ ఎంత ప్రేమ ప్రభ ఎంత విలువగల ప్రేమ ఎంత త్యాగపూరితమైన ప్రేమ ఆ ప్రేమ మేము కలిగి ఉండాలా ప్రభ మీరు కలిగిన మాదిరిగా మేము నడుచుకోవాలా నీ పోలికలాగా మేము జీవించాలా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభ నాయన సాత్వికంతో దీర్ఘశాంతంతో ఓపికతో ఓర్పుతో సహనంతో ప్రేమతో మంచితనంతో ఎదుట వారి పట్ల నిందలు మోపకుండా ఎదుటి వారిని బాధ పెట్టకుండా నాయన బాధపడిన హృదయాలను కఠినమైన హృదయాలను కూడా ప్రభ ప్రేమగా నాయనా తండ్రి స్వస్థపరిచేలాగునా నీ ఒక జీవమైన వాక్యము వాళ్ళ హృదయంలో నింపేలాగునా ప్రభ నాయన మమ్మల్ని ముందుకు సాగే ప్రభ ఈ మధ్యాహ్న కాల సమయం ముందు తండ్రి నీ స్వరం వినిపించి నాయన నువ్వు మమ్మల్ని భాగ్యులు ధనవంతులుగాను యోగ్యులుగా చేసినావు తండ్రి నీకు వేలాది కృతజ్ఞతలు కోట్లాది స్థుతులు స్తోత్రములు తండ్రి నాయనా ప్రభా తండ్రి నా మట్టుకైతే ప్రభ నేనైతే తీర్మానించుకున్నాను ప్రభా నాయన నీ భారం కలిగి నాయన నీతో నేను సావాసం కలుగుతాను ప్రభా ఇలోక సాస్తం ప్రభా అది స్వార్థంతో కూడినది ప్రభా మనుషుల దయ స్వార్థంతో కూడింది ప్రభా మనుషుల ప్రేమ స్వార్థంతో కూడింది ప్రభా ఎవరిని నమ్మలేం ప్రభా ఎవరిలో జాలి లేదు తయలేదు కానీ నాయన నీ ప్రేమ నిస్వార్థమైనది కపటం లేని ప్రేమ తండ్రి ఆ ప్రేమ మేము పొందుకోవాలాం కాబట్టి నువ్వే మాకు తల్లివి తండ్రివి మమ్మల్ని నీ అరచేతుల్లో చెక్కున్నావు తండ్రి పర్వతములు తొలగిన నువ్వు మెట్టలు తత్తరిలను నువ్వు మమ్మల్ని విడిచిపెట్టనవుతాండ్రి కాబట్టి ఆయన నీ బిడ్డలను ఎంతగానో ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు నా వేలాది కోట్లాది పాదాభి నీ పాదాలు అపమ తండ్రి ఆ పాదాలు పట్టుకుంటే మేము కూడా అపరంజమయమైపోతాం ప్రభా నీ స్వరము మాధుర్యము ప్రభా ఆ స్వరాన్ని వింటే మేము కూడా మాధుర్యం తయారవుతాం ప్రభా ఆయన మీ ముఖము మనోహరము ప్రభా అది ఎప్పుడు వెలుగుతో నిండుంటుంది ప్రభా ఆ ముఖము మేము దరించుకుంటే మేము కూడా వెలుగులాగా తయారవుతాం ప్రభా కాబట్టి నా నీ ప్రేమ కలిగి మేము నడుచుకుని నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్వరం ద్వారా వినిపించిన ఈ యొక్క ఆరాధనలో ప్రతి బ్రదర్ సిస్టర్ని మీరు దీవించి ఆస్వాదించి వాళ్ళందరి జీవితాలు కూడా మీరే గొప్పకారం జరిగించి వాళ్ళందరినీ సేవకులుగాను సేవకురాలుగాను నీ రాజ్యవ్యాప్తి కొరకు నాయన నీ భారం కలిగి వాళ్ళని ముందుకు పోగలగిన వాళ్ళందరినీ మీరు దీవించి ఆస్వాదించమని నా జరేయుడైన యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి పరిశుద్ధుడా మహోన్నత కృపా కనికరంగల దేవ ఏస అనేక వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ్వ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మహోన్నతుడ కృపా సత్య సంపూర్ణ మమ్మల్ని నిన్నీగా ఉన్న నా ప్రియ పరులలో కబ్బు తండ్రి నీకు వేలాది వందనాల ప్రభావ నీ పాదాలకు వంధనలు ప్రావాతండ్రి గడిచిన కాలం అంతా ప్రభావ కాచి కాపాడి ప్రావా నీ రెక్కల చాటు భద్రపరిచిన తండ్రి అయినా ఈ దినము ఈ క్షణం వరకు మూడు సజీవులు నీకు వేలాది కృతజ్ఞతలు స్తోత్రములు ప్రావా నా ప్రభావ జానగల సమయంలో ప్రభావిన మిమ్మల్ని ఆరాధించుకు ప్రభా త్రి మీ స్వరం వింటకున్న తండ్రి మీకు మొరపెట్టుకున్న మీరు ఇచ్చిన బట్టి మీకు వేలాది వందనాల ప్రాభా ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రాభ నా తండ్రి ఇదిగో ప్రభా ఆ యొక్క దాసుడు జీవితంలో ప్రభావ మీరేమో కార్యాలు చేశారు ప్రభా ప్రతిసారి నాయన మీ సాక్షికి నిలబెట్టినారు ప్రభావ తండ్రి నాయన ప్రభా నీ యొక్క చిత్తంలోకి నడిపించుకుంటే తండ్రి మీరు అవన్నీ తప్పించినారు ప్రభా కానీ మీరు అటువంటి మేము కూడా జ్ఞాపకం చేసుకోవాల ప్రభావ ఎటువంటి శోధన వచ్చినా ప్రభావం మేము మీ చిత్తంలో ఉన్నప్పుడు కాబట్టి భయపడడానికి వీల్లేదు ప్రభావ మీరు మమ్మల్ని నడిపిస్తారు ప్రభావ తండ్రి మీరే ఆయన ప్రతి చోట మీరు మాకు తోడుగా ఉంటారు ప్రభావం మేము నేరిగి జీవించాలో ప్రభావ అదే రీతిగా తండ్రి నా ప్రభావ మేము సహోదరుల పడినైనా మీ ప్రేమ కలిగి ఉండాల ప్రభావ తండ్రి ఎటువంటి లోక పాపములు కానీ లోభము కానీ తండ్రి ఎటువంటి వ్యభిచారత్వం కానీ ప్రభా కాముకత్వం కానీ ప్రభావ మళ్ళీ ఉండడానికి వీల్లేదు ప్రభావ ఎటువంటి నాయన పాప సంబంధమైన కార్యాల ప్రభావం మళ్ళీ ఉండడానికి వీలేదు ప్రభావ తండ్రి నా ప్రభావ మా కొరకైనా తండ్రి మీరు సిల్వలో మరణించినారు ప్రభావ మా కొరకే వచ్చినారు ప్రభావం మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుటకే వచ్చినారు ప్రభా కాబట్టి నాయన మేము ఆ పరిశుద్ధత కలిగి జీవించాల ప్రభావత్యం ప్రభా నా తండ్రి మీ నామంలో బాప్యసం పొందుకున్నాం ప్రభాన తండ్రి తండ్రి కాబట్టి ప్రభా నీ పోలిక చొప్పున మేము జీవించాలా ప్రభావ నిన్ను ధరించుకొని మేము జీవించాలని ఆత్మ కలిగి మేము జీవించాలా ప్రభావ ఆయన నీ చిత్తం మేము నెరవేర్చాల ప్రభావ ఎక్కడ కూడా తండ్రి అలసత్వం కానీ ప్రభా నిర్లక్ష్యం కానీ వహించడానికి ప్రభావ ఎక్కడ మోసపోకుండా ప్రభావ ఇటువంటి వ్యర్థమైన పాటలు మాట్లాడకుండా ప్రభావ ఆయన మీ చిత్తానుసారం మేము నడుచుకొని ఆయన మీకు ఇష్టమైన జీవితం మేము జీవించాలని మీరు సహాయం సహాయపడండి ప్రభావ ఏ ఒక్కరిని ప్రభావం కించపరచకూడదు ప్రభావ ఏ ఒక్కరిని కూడా మేము దుర్భాషలు ఆడకూడదు ప్రావా అయినా ఎటువంటి లోక పదవులు కూడా మేము వాడడానికి వీళ్ళది ప్రభావ ఆత్మీయ మేము సాగుతున్నప్పుడు ప్రభావ ఎంతో జాగ్రత్తగా మెలకువగా ముందుకు సాగడం సహాయం దాయి చేయండి ప్రభావ వాక్యానికి ఎక్కడ విధేయత చూపించడానికి వీళ్ళేది ప్రభావం అయినా మీ వాక్యానికి లోబడి మేము జీవించాల ప్రభావ మీరైనా మాకు సహాయం దాయి చేయండి ప్రభావ మీరైనా ప్రతి ఒక్కనైనా ఇబ్బందుల నుంచి మీ యొక్క మార్గం సంపూర్ణంగా ప్రభావం స్వస్థపరచని ప్రభావ తండ్రి ఎంతో మంది మళ్ళీ నానప్ప వారి బంధపడుతున్నారు ప్రభా వారందరినీ మీరు స్వస్థపర్చని తండ్రి నైనా ప్రతి ఒక్కరిని ప్రభా నైనా మీ యొక్క స్వార్థ వినాల ప్రభావ తండ్రి ఎంతో మంది మరణించినారు వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు వారికి ఓదార్పు దయచేయండి మీరేనైనా వారందరికీ నా ప్రభా ఆదరణ దయచేయండి వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి నాయన మీ యొక్క నామంలో వారి అందరికీ రక్షణ కలగాల ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి నైనా సువార్థ వినపడాలో ప్రభా మీరే సాయంత్రి దండి ప్రభావి అనేక సేవకులను మీరు లేపండి ప్రభావ ఏ ఒక్కరు పాపములతో నశించడానికి వీల్లేదు ప్రభా అటువంటి నాయన ప్రతి ఒక్కరిని మీరు కోరుకున్నారు ప్రభా ప్రతి ఒక్కరి కోరుక మీరు రక్తం కార్చినారు ప్రభ నాయన ఏ మీరు చూపించలేదు ప్రాభ కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరికి మా తండ్రి సువార్థ ప్రకటించబడాలా వాళ్ళకు మారాలా నా తండ్రి వారు మారు మనసు వారు ఆత్మీయతలకు ఇవ్వబడాల ప్రభావ రక్షకుడైన నువ్వే అని తెలుసుకోవాలా లోక సృష్టికర్త నువ్వే అని తెలుసుకోవాల ప్రభా లోకంలో ఏం లేదు ప్రభాన మీ దగ్గరే జీవం ముందున వారు ఎరిగి నా తండ్రి మీ అటు తిరగడానికి సహాయం లేచేయండి ప్రభావ్యాక్సిన్లు ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావం పట్ల కనికరం చూపించండి తండ్రి అవి వారిని కాపాడుతూనే వాళ్ళు అనుకుంటున్నారు ఇటువంటి ప్రభావం చూపించవు ప్రభా పైగా నా తండ్రి నైనా ఇటువంటి దుష్ప్రభావాలు కలిగిస్తాయి ప్రభా కాబట్టి నా తన వారి దుష్ప్రభావం నుంచి వారిని స్వస్థపరచండి ప్రభా మిమ్మల్ని ఆధారపడినైనా మీ మార్గంలో నడిచే వారికి ఎటువంటి అపాయాలు రావు ప్రభా కాబట్టి నా తండ్రి నా మిమ్మల్ని మీ మీద ఆధారపడాలా మీ మార్గాల్లో మేము నడవాలా ప్రభా అటువంటి జ్ఞానం అందరికీ అనుగ్రహించండి ప్రభా మీ యొక్క కొరకుతో కనికరంతో ప్రతి ఒక్కరిని కాచి కాపాడి మీకు కరెకల్ చట్టం భద్రపరచే అదే రీతిగా ప్రభా వాక్య బోధించిన ఢిల్లీ బ్రతని బట్టి కూడా మీరు నైనా ఇంకా ఆత్మీయ సత్యాలు తీసుకోవాలని సహాయపడండి ప్రభా ఇంకా నువ్వు ప్రభా తండ్రి మీ వాక్య లోతుల్లో తీసుకెళ్ళండి ఇంకా గొప్ప సేవ చేయాలా ప్రభా తండ్రి వారి కుటుంబాల్లో ప్రతి కీడును నా తండ్రి ప్రతి ఒక్క ఆటంకాలను కొట్టేయండి ప్రభా నా తండ్రి మీ యొక్క పరిలోక శాంతి సమాధానం అక్కడ దయచేయండి ప్రభావ ఆఫీస్ లోనే కానీ ప్రభావ సేవ విషయంలోనే కానీ ప్రభావ ప్రతి చోట మీరేనైనా మీ సాక్షిగా నిలబెట్టండి ప్రభావ ఆయన గొప్ప అద్భుతాలు చేయాలి ప్రభావ మీరే సాయం దండి కుటుంబంలోనైనా మీరేనాయన గొప్ప కార్యాలు జరిగించండి బిడ్డని సిస్టర్ నిట్టిన మీరే స్వస్థపరిచిన తండ్రి మీ కార్యాలను నెరవేర్చు వర్గం మార్చుకుని ప్రార్థిస్తున్నాను ప్రభావం గ్రూప్ లోని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే తోడండి ప్రభావ కృపా చూపించండి తండ్రి నేను ప్రతి చోట మీరే శాంతి సమాధానం కలిగి చేయండి ప్రభావిత నిర్లక్ష్య జీవితం జీవించకుండా ప్రభావ మీరు అక్కడికే మేమంత సిద్ధపడాల ప్రభా అనే కుదపరచాల ప్రతి ఒక్కరికి సమస్తమైన కీడు నుంచి దూరం చేసి ప్రభావ మీ యొక్క సేవ విధానం నడిపించమని నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన ధన్యతను వేనాది వంద అబ్రహాఫల గొప్ప దేవ కృపా సత్య సంపూడ జీవం వల్ల తండ్రి నీకు వందాలిసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజెల నిలబెట్టుకున్నారు నైనా తివారా తుమ్మలు కాచి కాపాడి ఈ యొక్క దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపర్మకు అనుగ్రహించినారు మరియు విశేషంగా ప్రభావ ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీకు సన్నిధిలో నేను కడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగరించేందుకే నీకు వందాన్ని చేస్తున్నాను సమస్త కనుక మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కడుగు నాక హభ నా కండి వాక్యం ద్వారా మాట్లాడాలకు వందలు ప్రభావ ప్రతి దశలో మీ వాక్యం మీ విధేత చూపించి ముందుకు తయారు చేయండి ప్రతి దశలో మీ వాక్యంలాగా మీరు తయారు కావాలా మీ వాక్కులాగా మేము తయారు కావాలా ప్రభా నా దేవ నా ప్రభ నీకు వన్నాను చెల్లిస్తే మీకు పత్రికలాగా నేను తయారు కావాలా నైనా నీకు వాకు ప్రభ నటేసి ప్రభావ ఇంట్లో మీద నేను ప్రభావ స్వచ్చత కలుగు చేసిన నేను తయారు నా తల్లి నా దేవా నీకే వనాన్ని చెల్లిస్తాను కదా వాక్యరా మాట్లాడితే నీకు వందలాన్ని చెల్లిస్తాను ప్రతి మీకు అంగీకారంగా మేము జీవించాలా ఓ దేవాలు ఇంకేమైనా బలహీద ఉంటుంది మీ క్షేణం చూపిచ్చి పెట్టాలా నీకు కనికెరం పొందాల ప్రభావీ జీవించాలా నా దేవన ప్రభ డా పశులతో ప్రభ ఎందు మనిషితో నేను సేవించి బిల్లడం మమ్మల్ని తయారు చేయండి మీందు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవలు నేను చేయాలని సహాయక్రమంత ఆదిష్టమైన గొప్ప దేవన తన ఈశ్వ్రభ లోకం ప్రభ అంత భయంకరమైన కాలువల ఉంటుంది నా ప్రభ ఈ లోక స్థల వల్ల జీవించుకున్న ప్రభ అతి దశలో ప్రభ నేను జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధులను జీవించాలా ఓ దేవా దేవ ఈశ్వ్రభ ఆశీర్వచనం మానవుడు నుంచి రావాలా ప్రభ నా దేవన ప్రభ నీకు చెల్లిస్తున్నాం గొప్ప దేవానికి వర్ణ ప్రభ ప్రతి దశలో ప్రభు మీరు లోపల ఎట్లా జీవించింటానో అట్లానే జీవించాలా ప్రభావ ఎవరునన్న ప్రభావ మనుషులు నొప్పించుంటే ప్రభావ క్షమించడం అంటూ ఆదిష్టమైన ఓ దేవ ఇస్తే నేరటంగాబడుకుందని కాక హల గొప్ప దేవ మీరే సాయపడమంటూ ఆదిష్టమైన ఆత్మసంబంధ వివేకము ధ్యాన పద్ధతి అనుగించండి గొప్ప దేవానికి వర్ణాలు చరిస్తున్న మీకు సంపూర్ణత సారలత పశులిటం కలిగి జీవించాలా ఎందుకంటే ఇది శ్రమల కాలాలు ప్రభావ దుష్టుడు ఎంతో భయంకరంగా ప్రభావాడు పనిచేస్తున్న మనుషులు విజృంభించి పనిచేస్తున్న ప్రభావ వాడు ఇంత పనిచేసినా కానీ ప్రభావ వాడి కులుతులు మేము పడకుండా ప్రభావా ప్రతి క్షణం మేము జాగ్రత్తగా భయంతో భర్తతో వణుకుతోని ప్రభు మేము జీవించాలా ఈ చివరి కాలంలో ప్రభావ అలాంటి విడలగా మమ్మలందరూ దయాజీవం ప్రదిష్టం లేన వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపరిచండి ఆ కలవరిశీల్లో మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క సంపూర్ణ విడదలను స్వస్థతను ప్రకటిస్తాను ఏ సూకరిస్తూ పరిశుభ్రం నామోన ఈ గ్రూప్ పాల్గొన్న ప్రతి ఒక్క పిల్లల చేసే అందరూ మీరు దీవించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చెప్పి నింపని ప్రభావం చేసే వర్క్లో ఉద్యోగ స్థలాలను రాకపోక మీ తోడు వైరస్ నుంచి మీరు కాపాడని ప్రభావం మీ కృపలో భద్రపరుచుకోండి చివరి అంచులకు ప్రభావ మా పిలుపు మా ఏర్పాట్లు నిశ్చయించడం మరి జాగ్రత్త పడి జీవించాలా మనుషులు ఎదుట ప్రభావం కనబడే భక్తి కాకుండా ప్రభావం హృదయ సంబంధమైన భక్తిని కలిగి ఉండాలా ఓ దేవా ఆత్మ సంబంధం వివేకం కలిగి ప్రభావ ప్రతి ఆత్మని వివేచించాలా ఎందుకంటే ప్రభావేచించకపోతే మోసపోయే అవకాశం ఉంది ప్రభావ క్రైస్తవ సంఘం అంతా ప్రభావ ఈరోజు ఎందుకు మోసపోయారంటే ప్రభావ వాళ్ళు చెప్పే వాక్యం అర్థం చేసుకోవాలంటే ప్రభావ కఠిన విద్యమై ప్రభావ మనుషులు రీతిగా ప్రభావం వెళ్ళిపోతున్నారు నైనా వాళ్ళ పట్ల మీ కనికరి చూపించండి గొప్ప జనం పట్ల మీకు చూపించండి ప్రభావ ప్రతి ఒక్క బిడని పట్టు ఆకర్షించుకోండి ప్రభావ నైనా ఈసాయాన్ని వర్ణాన్ని చేస్తాం భయంకరంగా శ్రమలు రాబోతున్నా సత్వ గుంపులు విజయ నుంచి పనిచేస్తుంది టైంలో ఉంటుండగా ప్రభావ గొప్ప జన సమయాన్ని ఎట్లా నడిపించాలో మాకు సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ప్రకటించాలంటే బిడలు చేకటించాలా ప్రభావ ఈ లోపల చెప్పినా కానీ ప్రభావ ప్రేమతో ప్రకటించినారు మనుషులకు నైనా ఎంతో మంది ప్రభావం మూడు నాలుగు రోజులు ప్రభావం విన్నారు వాక్యాన్ని ఎంతో ఆసక్తితో విన్నారు ప్రభావ ఎన్నో ఉపమానాల ద్వారా ప్రభావ మనుషులకు ప్రకటించి అర్థం కాని వాళ్ళు కూడా మీరు అర్థమయ్యేలాగా ప్రకటించినారు ప్రతి ఒక్కరు తర్షించుకున్నారు ఆ రీతిగా మా వాక్య పరిచర్ ఎంత ఉండాలా ప్రాబ్లం అలాంటి బిడ్డలు ప్రేమ గుణం చేయాలి మా ప్రేమ చేసే పరిచర్లో ఉండాలా నేను చెప్పే వాక్యంలో ఉండాలా ఆ వాకులాగా మీరు మమ్మల్ని తయారు చేయమంటే ఆధిస్తున్నాను మీరు అనిపించండి దీనివంత్రదర్స్ దీవించి ఆశ్రవించండి మీ కొర గొప్ప సాసన పెట్టుకుని కుటుంబాలను తీర్చండి సమస్య ఆరోగ్యం ఇచ్చేయండి మీ పర్వత జ్ఞానం చేత నింపాస్తే ప్రభావం మీ సముచితమైన ఆరోగ్యం ఇచ్చేయండి కుటుంబం చేసిన దృష్టించి కాపాడండి మీ కృపలు భద్రపరచుకోలే శిస్ తీర్చించడానికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి కుటుంబం అంత శిస్ అందరినీ రాశీ ప్రభావంలో పాల్గొందలు ఆ కుటుంబాలకు మీరు ఆశ్రదించండి ప్రభావ ఏ పనుల విషయమే రాలేదో ప్రభా తె ప్రభావ మీకు తెలుసు కాబట్టి వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం నేను ఆశీర్వదించండి దీవించండి ప్రభావ ఈ వాక్యం ప్రభావ ప్రపంచంలో ఎంతో మంది వింటున్నారు నలుమూల నుంచి నిన్న ప్రతి ఒక్కరిని ఆశ్రదించండి దీవించి వాళ్ళ ఉదయాలని తృప్తి పచ్చి ప్రభావ పత్తి బిడి మీ తట్టు ఆకర్షించుకొని మీరు ఆకృతి అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఏసీ క్రీస్తు పర్శులను ప్రార్థించున్నాం తండ్రి ఆమె ప్రేమ గల మాపర్లో కదాండి ఏసనాయన రక్షక మేమందరం కూడుకొని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనలేసాయా ప్రభా నాయన రక్షక మేము ప్రభా మంచి జీవితాలను క్రీస్తుని పోలిన జీవితాలను అనుసరిస్తూ ముందు కొనసాగులాగా అనుగ్రహించండి అనాథలను నిరాశలను పేదారాలను విధ్వరాలను అందరినీ కాపాడండి సార్ ఈ గ్రూప్ లో ఉన్న వారిని అందరినీ కాపాడి దీవించి ఆశ్వాదించండి సార్ రోగాలతో ఇబ్బందులతో బాధపడుతున్న వారిని కాపాడతారని ప్రభ మేమందరం వాక్యానుసారమైన జీవితం జీవించలాగిన మీరు మాకు నేర్పించి దారిని చూపిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్న పములు ప్రీస్ తీసిన ఓం పాపన వినయంగా వేడుకొంచిన దేవ థ్యాంక్ యూ సిస్టర్ మహాపరుషుద్ధుల కృపగలిగిన దేవ తండ్రి నీకు సుత్తుల స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఎస ఇదిగో తండ్రి మధ్యాహ్నం కావాలి తండ్రిని ప్రార్థించి కృపను క్షేత్రించిన ఎందుకని సుత్తుల స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఏతులను మమ్మల్ని ఇదిగో తండ్రి సజీవించి నేను ప్రార్థించేత్రించినందుకే నీకు స్థుతుల స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఈ దినాన్ని అంతా మనం చూడలేపారు కానీ మమ్మల్ని సజీవించినందుకైనా నీకు స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి ఇప్పుడు మీ ఉచిత రూపంలో మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకై నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి వసాయా ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మాత మాట్లాడినందుకే నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభు ఇదిగో తండ్రి వేసాయా ఒకరినొకరు ఇదిగో తండ్రి ప్రేమించుకోవాలి ఒక నేను ఒకరు సోదర బంగులు జీవించాలి ప్రభు ఇదిగో తండ్రి మా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభావతిగ తండీ అప్పవిత్ర జీవితంలో నుండి మమ్మల్ని విడిద దయచేయండి ప్రభావతిగో తండ్రి వేసేయా ఇదిగో తండ్రి ఈ లోక సంబంధాలు మేము ఉండకూడదు ప్రభావం తండ్రి వేసే నీ బిడ్డలో జీవించాలి పవ అవును ఈ లోకంలో మేము యాత్రికులు మాత్రమే ప్రభావం అవునండి ఆ విషయం మేము జీవించాలి పవ ఇదిగో తండీ నీ బిడ్డలకు మేము జీవించాలి ప్రభావం ఇదిగో తండ్రి అలాగే తండ్రి వేసాయా వేసా మా మనోన్నతిరాలు తెరవండి ప్రభావిగో తండ్రి మాట్లాడే దేవుడు నీవే ప్రభావ అవుతండి నీ మాట ఇదిగో తండ్రి నీ మాటకి నీ చిత్తాన్ని లోబడి జీవించే కృపణ శక్తిని మాకు అందరికీ దయచేయండి ప్రభావిత తండ్రి వేసా అలాగే తండ్రి చేసా స్తోత్రం ప్రభావిధ తండ్రి చేసా ఇదిగో తండ్రి వాక్యం ద్వారా ఇదిగో తండ్రి ఇంకా మీరు మాతో మాట్లాడ ఇంకా ఎన్నో ఇంకా ఎన్నో మాటలు బయ బయలుపరిచినందుకైతులు స్తోత్రాలు ప్రభుత్వ తండండి చేసేయా ఇదిగో తండ్రి కరోనా వైరస్ గురించి ప్రార్థన చేస్తున్నా ప్రభోధిగ తండ్రి కరోనా వైరస్ టైన్ బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ వైరస్ బారని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ముట్టండి స్వస్థ పచ్చండి ప్రభావ అస్వస్పచ్చు దేవుడు నీవే ప్రభావ కలుసుల్లో ఇదిగో తండ్రి నీ పొందిన గాయంలో స్వస్థ ప్రభావితి తన్ని గాయపడినస్తుంది ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థ పచ్చని ప్రభావితండి వేసాయా ఇదిగో తండ్రి వేసా ఎంతో మంది ఇదిగో తండ్రి మన మన మీద ఉన్నారు ప్రభావిత తండ్రి మన పడకల వారిని లేపే దేవుడు నీవే ప్రభావం తండ్రి ప్రతి ఒక్కరిని స్వార్థకు చిత్తాన్ని లోపడి జీవించాలి పవద్దు తండ్రి ఎంతో మంది స్వార్థన వినకుండా చనిపోతారు పవ ఇదిగో తండ్రి వాళ్ళందరినీ స్వార్థం వినాలి ప్రభావ ఇదో తండ్రి వాళ్ళందరూ బార్ మనసుపతి రక్షణ తీసుకొని జీవించాలి పవ ఇదిగో తండ్రి ఈ నూతన మళ్ళీ రెండో నూతన జీవితం ఎందుకు వచ్చిందో వాళ్ళు గ్రహించాలి పభ తండీ ప్రతి ఒక్కటి మీరు ఇచ్చిన కృప ప్రభావ ఇదిగో తండ్రి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయం మీ ప్రాణాలకు ఉండి ప్రభావ ఆ ప్రణాళిక వాళ్ళు ఎరిగి ప్రాణాలకు ప్రక్కన జీవి కృపశైత్యం దయచండి పవదు తండ్రి పాప జీవితం నుండి విడుదల దయచండి ప్రభావ ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు ఎంతో మంది రక్షణ తీసుకోకండి నశించిపోతారు పవ వాళ్ళందరి రక్షణ వేసుూపిస్తున్నాం వాళ్ళు తీసుకోవాలి ప్రభావిగా తండ్రి చేసాయా అలాగే నేవలు ఇంకా వాడబడాలి ప్రభుత్వ తండ్రి ఎన్నో ఆత్మలు నశిపోతున్నా అన్నదాన్ని నశించిపోతున్నాను ఆత్మ సపజ ప్రతి ఒక్కరు ఆత్మజాల వల్ల మారాలి ప్రభావ నీ ఆత్మ సప్ప సన్నిధిలో ఉత్తి కనపడకూడదు ఆత్మ సప్ప ఆత్మజాల ప్రతి ఒక్కరు కనపడరు ప్రభావ అట్టి కృపణ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభుత్వంగా తండ అలాగే తండ్రి వాక్యం చెప్పిన దాసును ఆశ్రయించండి ప్రభావ అభిషేకించాడు ప్రభుత్వ ఇంకా నీ ఆత్మీయవరాలు నింపండి ప్రభావితిగా తండే చేసా ని ఇంకా ఎన్నో ఆత్మీయవరాలు ఇదిగో ఆత్మీయ మర్మాలు తెలియజేయండి ప్రభావ ఇంకా బైబుల్ చదవాలి ఇంకా ఎన్నో మర్మాలు మీరు బయలుపరచండి ప్రభావితం తండ్రి ఎన్నో మర్మాలు మీరు పొందుపొచ్చున్నారు ప్రభు తెలుసుకొని ఇదిగో ఇంకా నిస్వార్తలు వాడబడాలి ప్రభు ఇంకో తెలియని వారికి తెలియ చెప్పాలి ప్రభు ఇదిగో కుటుంబం శాంతి సంబంధం దయచేయండి ఇదిగో తండ్రి సిస్టర్ కానీ ఇదిగో తండ్రి మీరు సిస్టర్ మంచి ఆరోగ్యం దయచండి ప్రతి ఒక్క బలహీనతను విడుదల దయచేయండి ప్రభావ ఇదో తలనప్పుడు విడుదల దయచండి ప్రభుత్వ తండ్రి బెడ్డిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఇచ్చిన బెడ్డి జ్ఞాపక చేసుకుని ప్రభావా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు ఇదిగో చిన్నప్పటి నుంచి మిత్రువు లేదా జ్ఞానం దయచండి ప్రభావితిగో తండ్రి ఏసా బ్రదర్ వర్క్ చేసే స్థలంలో మీరు తోడిన ప్రభావం ఇదిగో తండ్రి నీ బిడ్డలు తలగా వస్తా అన్న ప్రభుత్వ తండ్రి వర్క్ చేస్తే దగ్గర తలగా ఉంచడు ప్రభావా ఇదిగో తండి నీ బిడ్డ సిగ్గుపచ్చని లజ్జపచ్చను అన్న ప్రభావ అవును తండీ నీ బిడ్డ తలగా ఉండాలి ఇదిగో తండ్రి తోకగా ఉండకూడదు ప్రభావితిగా తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరే విజయం దయచేయండి ప్రభుత్వ తండ్రి అలాగే తండ్రి ప్రార్థనలో పాల్గొని ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ తండ్రి ప్రతి ఒక్కరికి మీ ఆత్మీయ వారాలు దయచేయండి ప్రభుత్వ తండ్రి మీ ఆత్మీయ వారాలతో అభిషేకించడు ప్రతి ఒక్కరు ఇదిగో తండ్రి ఇంకా నీ సేవలు తండి మీరు పొందు ఎన్నో మర్మాలు పొందిపచ్చని ప్రభావ మర్వాలు తెలుసుకోవాలి ప్రభావితి ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని చిత్తానికి లోబడి జీవించి కృపణ మన తండ్రి అయిన దేవుని కృపయు అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు ఈ ఆరాధనలో పాల్గొందిన బ్రదర్ సిస్టర్స్కి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి అలాగే వాళ్ళ రక్త సంబంధికులకి అలాగే వైరస్ బాధితులకి వ్యాక్సిన్ బాధితులకి అలాగే ఎవరైతే సేవకులు ఉన్నారో ఆయన ఎందు నిద్రించినారో ఆ సంఘములకు కాపరులకు మళ్ళీ ఆ కుటుంబాలకు భార్యను భర్తలను పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఏదైతే వీళ్ళు కోవిడ్ లో ఈ శ్రమంలో పోగొట్టుకున్న వాళ్ళకి అలాగే ఎక్కడైతే సువార్త ప్రకటింపబడలేదో ఆ యొక్క మారుమూల గ్రామంలో ప్రతి చోట వాళ్ళందరికీ ఆయన ప్రేమ జాలి దయ కనికరము కృప సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రాదా